ీకృష్ణివం హవామహే కవి కవీనాముపమస్తవేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణి వన్మోపిన్ శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాపర్య వందే గురు పరంపరా ఓ ఆధ్యాయ మిని వాస్తాత్ర్రియాణి సర్వాణి బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుల్యాం మా బ్రహ్మ నిరాకరోత్రాకరణమస్రాకరణం నేస్ త్మనిర ఉపనిషత్సూ ధర్మాస్య సు తే మయి సన్ శాంతి శాంతి శాంతిమేష సంప్రసాద అస్మా శరీరాత్ సముత్య పరం జ్యోతిరుపంపద్యా ేణానిష్ప స ఉత్తమ పురుష స తప్ప పర్యేక్షర్వా జనైర్వా జ్ఞాపిర్వాజనం స్మరన్ ఇదం శరీరం ఆచరణే యుక్ అయమస్ శరీరే ప్రాణోయ అస్మా శరీరాత్ సముత్య పరంజ్యోతిరుపసంపద్యైన అధినిష్ప ఉత్తమపురుషవాక్యాన్ని పుష్ అంటే ఆత్మతత్వము ఆత్మతత్వము ఒక వ్యక్తి కాదు ఇట్ నాట్ ఎ పర్సన్ అది వ్యక్తము వ్యక్తము యొక్క మూలము అవ్యక్తము అదే ఆత్మతత్వం అవ్యక్తము వ్యక్తము వ్యక్తి సో ఈ ఆత్మతత్వము ఈ బాడీ మైండ్లో చిక్కుకుపోయింది ట్రాప్ అయిపోయింది అజ్ఞానం చేద్దాం ఇంటర్సనల్ రియాలిటీ ఎంబెడెడ్ పర్సన్ ఆర్ పర్సనాలిటీ ఎంట్రాప్ ఆర్ ఎంబైడెడ్ అని రంగనాథానందా వర్ణించారు దాన్ని స్వామి రంగనాథానందని చాలా బాగా చెప్పారు ది ఇంటర్సనల్ రియాలిటీ విచ్ ది ఆత్మన్ ఈ ఎంబైడెడ్ ఉంది పర్సనాలిటీ విచ్ ది బాడీ మైండ్ ఐడెంటిఫికేషన్ అలా వర్ణించారు అన్నమాట ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆ సంప్రసాద అంటే ప్రసన్నమైన మనస్సుతో మెడిటేషన్ అది తెలిసి శాస్త్రశ్రవణం అన నిరుధ్యాసనాల వల్ల ఆ జ్ఞానాన్ని పోగొట్టున్నప్పుడు అస్మాత్ శరీరాత్ సముత్య ఈ శరీరాత్మ భావం నుంచి పైకి ఎదిగి దాన్ని కమౌట్ అఫ్ దట్ మిస్టే అప్పుడు స్వేన రూపేణ అధినిష్పద్యే తన యథార్థ స్వరూపంతో ముందుకి వస్తాడు ఆ జీవుడు ఆత్మరూపుడుగా ముందుకు వస్తాడు ఆ స్థితిలో సహా ఉత్తమ పురుషుడు ఉత్తమ పురుష అది వ్యవస్థ దాని గురించి మాట్లాడతాం సో ఎక్కడున్నాం భాషంలో స్వేన అందం స్వేన రూపేణ సదాత్మనైవ అభినిష్పత్తే సో స్వయన రూపేణ అధినిష్పధ్య తన యథార్థ స్వరూపంతో ముందుకొస్తాడు ఆ యథార్థ స్వరూపం అంటే సదాత్మ అంటే సదాత్మ అంటే సత్ సద్రూపంగా అంటే చాలా ప్రాక్టికల్ అండి ఇప్పుడు ఐ ఫీల్ మై సెల్ఫ్ యాజ్ బాస్ అది పాయింట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ యాజ్ బాట్ నన్ను నేను ఏ విధంగా తెలుసుకుంటున్నాను అంటే నన్ను నేను తండ్రిగా తల్లిగా కొడుకుగా తెలుసుకుంటున్నాను అంటే దేహాభిమానం అయిపోయింది నన్ను నేను సుఖిగా దుఃఖిగా తెలుసుకుంటున్నాను అంటే మనస్సుతో తాదాత్మ్యమైనది నన్ను నేను కర్తగా భోక్తగా తెలుసుకుంటున్నాను అంటే బుద్ధితోటి అహంకారం తోటి తాదాత్మ్యమైంది మరి ఎలా తెలుసుకోవాలి నన్ను నేను తెలివిగా తెలుసుకుంటున్నాను తెలివి అంటే ఏమి తెలివి స్వయం ప్రకాశమైన సత్ అదే తెలివి అంటే అనంతట తానుగా తెలుస్తూ ఉండేటువంటి ఏ సత్ కలదో ద బీవింగ్ ది సెన్స్ ఆఫ్ బీవింగ్ కలదో అదిగా తనను తాను ఎప్పుడైతే వాడు తెలుసుకుంటాడో వాడు సదాత్మనా అభినిష్పధ్యే ఆ విధంగా తెలుసుకోవడం అది ప్రాక్టికల్ అది అదే కాదు దానికి వచ్చిన మనం ఏ విధంగా మనల్ని మనం భావన చేయకూడదో అవన్నీ మానేయాల్సి ఉంటుంది అది ఒక్క సమస్య మనం మనల్ని మనం అనేక రకాలుగా భావనలు చేసుకుంటూ ఉంటాము సో ఆ భావనలు అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా దేహధర్మములు మనోధర్మములు ఆత్మధర్మములు కాదు అనే సత్యాన్ని గుర్తించి క్రమక్రమంగా ఈ తప్పుడు భావ తప్పు భావన తప్పు అంటే కల్చర్ అంతా తప్పు ఈ భావనలన్నీ కల్చర్ నుంచి రెలిజియన్ నుంచి ఫ్యామిలీ నుంచి సొసైటీ నుంచి వస్తాయి ఇవన్నీ అలా వస్తాయి సో వాటి నుంచి వచ్చినటువంటి ఉంటాయో వాటినన్నింటినీ కూడా తిరస్కరించి తనను తాను సద్రూపంగా తెలుసుకోగలిగితే అది స్వయన రూపేణ అధినిష్కరితే మీరు దాంట్లో ఫ్రీడమ్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ నేను సరసార్లు అంతా ఉంటాయి ఇష్టం ఎందుకంటానో నాకే తెలీదు అలవాటు అయింటుంది నన్ను నేను తండ్రిగా ఫీల్ అయితే అది ఒక బర్డెన్ ఇచ్చి బర్డెన్ ఆ కొడుకు చేసే ఉపకారానికి ఆ బర్డెన్కి సంబంధం ఏం లేదు అలాగ ఉందని అనుకుంటే కోరపటం అది అటాచ్మెంట్ కొడుకు చేసే ఉపకారం అలాగూ చేస్తాం వాళ్ళంతా నీ ఉపకారం నాకు అసలు అదే బాబు నీ నన్ను నిదులు పెట్టేయమని వాడు కూడా ఉన్న విషయం చెప్తాను సో వాళ్ళు తిరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు మన వైపు నుంచి ఉపకారాలు ఏవైనా అపేక్షించరు ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఉంటే చాలు కానీ మనం ఏమనుకుంటాం వీ ఫీల్ ఐఎమ్ ది ఫాదర్ అనే ఫీలింగ్ కారణంగా వీఆర్ బౌండ్ బై దట్ ఏం ఏం చేయరు అన్నది సెకండరీ పాయింట్ వీఆర్ బౌండ్ బై దట్ ఫీలింగ్ ఇట్ ఇస్ ది ఫీలింగ్ దట్ బై ఎందుకంటే కర్మ ప్రతినిధి కూడా భావన నుంచి సంకల్పం నుంచి పుడుతుంది మీకు ఆ సంకల్ప స్థాయిలో మీకు అభ్యాస సూపరింపోజిషన్ లైక్ ఆసక్తి ఉన్నట్లయితే దాని నుంచి చేసే కర్మ కూడా బంధిస్తుంది అల్టిమేట్ గా మీరు బంధంలో ఉంటుంది అది లేడం ఉండదు అలా కాకుండా మీరు అభ్యాసం చేత యువ్ ఆర్ ది లవ్ ఆఫ్ ఫాదర్ బట్ యు ఆర్ నాట్ ఎ ఫాదర్ యు ఆర్ ది లవ్ ఆఫ్ హై ఫాదర్ వికౌస్ బీయింగ్ ద ఫాదర్ ఫాదర్ హుడ్ దిస్ డిఫరెంట్ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ హై ఫాదర్ ఆ కనుక ఆ స్థితికి కనుక చేరుకోగలిగితే ఫ్రీడమ్ అని ఆ రకంగా ప్రతి మీకు ఫ్రీడమ్ ఉంటుంది సో ఇట్ ఈజ్ లైక్ దాట్ ఆ ఫ్రీడమ్ ఉంటుంది సో ఆ ఫ్రీడమ్ ఎప్పుడైతే ప్రతి స్థాయిలోనూ వస్తుంది అల్టిమేట్ గా వీడు మోక్షాన్ని పొందుతాడు జీవన్ముక్తుడవుతాడు అది స్వేణ రూపేణ అధినిష్పద్ధతే ఇదంతా కూడా పూర్వంలో వ్యాఖ్యానం చేయడం అయింది గడిచిన సంప్రసాదం దగ్గర అంటే మూడో పర్యాయం దగ్గర ఇది విస్తారంగా మనం చూసాం స్వేణేణ స ఏనా సంప్రసాద అభినిష్ప్రతిబోధాభ్రామిత్తోవతి యథార్జ్జు పశ్చాత్ ప్రకాశ్వాత్మన స్వేన రూపేణిపద్య దృష్టాంతం చెప్తున్నారు సో స ఉత్తమపురుష అని ఉంది చూడండి ఆ సహాకి వ్యాఖ్యానం చెప్తున్నారు సహా స ఉత్తమపురుష స్వయన రూపేణ అధినిష్పే వ్యాఖ్యానం కురుస్తారు మైలీ శ్వేర రూపేణా నుండి మళ్ళీ అదే వ్యాఖ్యానం చేస్తున్నారు అనుకోద్దు స్వేర రూపేణ అభివృద్స్పదే పక్కన సహాయండి సహా అంటే ఆతడు ఆతడంటే ఎవరు సహా ఆతడు ఆతడంటే సంప్రసాద సంప్రసాదుడు సంప్రసాదుడు అంటే జాగ్రత్త అవస్థలో ఉండే మనస్సు యొక్క కాలుష్యము చేత స్వప్నావస్థలో ఉండే మనస్సు యొక్క కాలుష్యము చేత ప్రభావితం కానివాడు అని అంటుంది అంటే జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను ఏ రకమైన అధ్యాసలున్నాయో అవన్నీ కూడా తిరస్కరించిన వాడు ప్రధానంగా జాగ్రత్త అవస్థ ఎందుకంటే స్వప్నావస్థ ఇది ఎక్స్ట్రాపులేషన్ కంటిన్యూస్ జాగ్రత్త అవస్థకి వాడు వాడు ఏ తన స్వరూపంతో ముందుకి అభివ్యక్తమై వచ్చినాడో వాడు సో ఇప్పుడు ప్రాకృతి బోధాత్ తద్భ్రాంతి నిమిత్తాత్ అధినిస్పద్ధత అతడు ముందుకు వచ్చాడు దేనిని విడిచిపెట్టి ముందుకు వచ్చాడు ఆ పంచమేవ శక్తి ఏంటంటే దేనిని అధిగమించాడో దానిని చెప్పేది పంచమేవ శక్తి సో దేనిని అధిగమించి ముందుకే స్వరూపంతో సద్రూపంగా సదాత్మరూపంగా ముందుకు వచ్చాడు అంటే అజ్ఞాన అజ్ఞానావస్థలో అంటే ప్రాక్ ప్రతిబోత్ ఆత్మస్వరూపము తెలియని అవస్థలో తద్భ్రాంతి నిమిత్తా తదంటే శరీరము సో శరీరాత్ సముత్యా కదండి ఆ శరీరమే తాను అనేటువంటి భ్రాంతికి కారణమైన ఈ ఆ జ్ఞానము కలదో ఆ జ్ఞానము నుండి అధిగమించి ముందుకు వచ్చినటువంటి ఆ జీవన్ముక్తుడు జ్ఞాని దానికి దృష్టాంతం ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే జ్ఞానాన్ని జ్ఞానం ఉదయించడానికి ముందు హీ వాజ్ సంథింగ్ జ్ఞానం ఉదయించిన తర్వాత హీ సంథింగ్ యాల్స్ అనేది తప్పు జ్ఞానం ఉదయించడానికి ముందు వాడు ఏంటో జ్ఞానం ఉదయించిన తర్వాత కూడా వాడాలి అజ్ఞానంలో అతిథి ఉంటుంది చాలా మంది అక్కడ రిసేక్ చేస్తారు అంతకుముందు వాడేమో బద్ధుడు ఇప్పుడు ముక్తుడు అంతకుముందు వాడు యథార్థంగా బుద్ధుడైతే ఇప్పుడు ముక్తుడెలా అయితే మరి ఎప్పుడు ముక్తిదైతే మన బంధాన్ని వచ్చింది అజ్ఞానం చేపొచ్చింది అజ్ఞానకృత బంధము నుండి విముక్తుడైనాడు అజ్ఞాన్సే జో హోత అసలు హై అనే అదొక రూల్ అది అజ్ఞానంతో ఏది మనకు అనుభవానికి వస్తుందో అది వాస్తవంగా ఉండేది కాదు దానికి దృష్టాంతం ఏంటంటే పాము ఉన్నది పాము తన యథార్థ రూపమైన రజ్జువుగా ముందుకొస్తుంది తర్కో యథా రజ్జు భవతి పాము అంటే మామూలు పాము కాదు వాడు ఎందు మనం చూసిన పాము ఏదైతే ఉందో అది రజ్జు రూపంగా ముందుకొస్తుంది ఎప్పుడు పశ్చాత్తకృత ప్రకాశ ముందు పాము అనే భ్రాంతి వల్ల చీకటి కారణంగా పాము అనే భ్రాంతి వల్ల అది పాముగా మనకే భాషించింది పాముగా మనం తెలుసుకుంటాం కానీ పశ్చాతి కృత పాముగా తెలుసుకున్న మరుక్షణం బ్యాటరీ లైట్లు మరుక్షణం అయితే కొంత టైం అయిన తర్వాత బ్యాటరీ లైట్లు అక్కడ ప్రకాశం వేస్తాం ప్రకాశం వేస్తే ఏదైతే పాముగా స్వీకరించబడినదో అది తన యథార్థస్వరూపంతో ముందుకు వస్తుంది తన యథార్థ స్వరూపం ఏంటి రజ్జు రాడు ఆ విధంగా అంతేగాని కొత్తగా ఆత్మ నిండు వచ్చిన మార్పులు చేత్లు మాత్రం ఏమీ లేదు నా నిరోధో నచోత్పత్తి నా ముక్తి నైవ బంధ నా సాధక నా గురు నా సాధక అన్నింటినీ నిరాకరించేటువంటి ఒక కార్యకొట మాండవ్యాల దృష్టి లేదు ప్రళయం లేదు మోక్షం లేదు బంధం లేదు గురువు లేదు శిష్యుడు లేదు ఏమీ లేదు ఒక అద్వయ ఆత్మతత్వం మాత్రమే కలదు అని చెప్పేటువంటిది ఒకటి కాబట్టి బంధము ఇదంతా కూడా అజ్ఞాన కల్పితం తప్పిస్తే మనసటి కాదు అజ్ఞానం కూడా ఏదంటే అజ్ఞానం కూడా ఇట్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ హ్యాబిట్ అజ్ఞానం కూడా అలాంటి ఇప్పుడు నేను మీకు మాట చెప్తే చూడండి అంటే ఒకడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అనుకోండి సపోజ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హీ స్పీచ్లర్ బ్లాగ్ లో అండ్ హీ బిలీవ్స్ ఇన్ హిజ్ ఓన్ వర్డ్ అయిపోయిన తర్వాత ఫర్ సమ్ రీజన్ దాంట్లో కొంత కోపమో తాపం వచ్చి తెలుగుదేశంలోకి వెళ్ళాడు అనుకోండి అప్పుడు ఇనీషియల్ గా ఫస్ట్ ఫ్యూడేస్ మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడతాడు ఎందుకంటే లాంగ్వేజ్ శిక్ష కావాల్సి ఉంటుంది మొత్తానికి లాంగ్వేజ్ ఫిఫ్త్ వచ్చిన తర్వాత దీనికి అలవాటు పడిపోతే హీ విల్ ఫీల్ లైఫ్ ఎనిమింగ్ ఆఫ్ కాంగ్రెస్ లగర్ ఫీల్ అవుతారు ఇట్స్ ఓన్లీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫిఫ్టీ హ్యాపీ జస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ మాట్లాడేస్తే నీకు ఫీలింగ్ ఫిక్స్ అయిపోతుంది మైండ్ లో ఫిక్స్ అయిపోయి నోరు విక్కితే అపోజిషన్ వాళ్ళు రూలింగ్ ని రూలింగ్ వాళ్ళు అపోజిషన్ ని నోరు విక్కితేడానికి అలవాటు పడి ఉంటారు అతి సహజంగా తింటారు వాడు కలలో కూడా అదే భాష మాట్లాడతారు దానికి అలవాటు పడిపోయారు కాబట్టి సో హీజ్ నేజర్ దిస్ నార్ దాట్ ఇట్స్ ఏ హ్యాబిట్ అలాగే మనం కూడా ఇప్పుడు ఒక కులాభిమానము వర్ణాభిమానము గోత్రాభిమానము ఇవన్నీ కూడా హ్యాబిట్ ను ఆ హ్యాబిట్ మీరు క్వశ్చన్ చేయమంతసేపు ఆ హ్యాబిట్ అలాగ మనం వెంటబడి అది హాంట్ చేస్తూ ఉంటుంది ఆ హ్యాబిట్ క్వశ్చన్ చేశారంటే అది నిలబడదు ఉదాహరణకి మీరు ఆలోచించండి మీది ఫలానా వంశము ఫలానా గోత్రము ఫలానా కులము ఫలానా ప్రాంతము ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయండి ఏదైనా ఒకటి పట్టుకున్న క్వశ్చన్ చేయండి ఏదైనా ఒకదాని ఆయన బిహారీ అంటాడు వదిజ్ ఏ బిహారీ వట్ ఈజ్ వట్ ఈజ్ బీహార్ ఏముంది అసలు బీహార్ ఏమీ లేదు విశాలమైన పృథివూ నుంచి తెప్పిస్తే బీహార్ ఏమీ లేదు ఇప్పుడు బీహార్ ఎండ్స్ బెంగాల్ బిజిన్స్ అని రెండు బోర్డులు పెడతారు వాటి ఎన్డే కానీ వాటి బిజెన్ మీరు మీరు ఆలోచించుకుంటున్నాం దేర్ ఇస్ నథింగ్ లైక్ బీహార్ నథింగ్ లైక్ బెంగాల్ మన మెంటల్ ఫిక్సేషన్ తప్పిస్తే ఇంకా అక్కడ ఏమీ లేదు బీహార్ బెంగాల్ అనేదే ఫిక్సేషన్ దానికి ఏదో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం ఏదో పెట్టారంటే పోనే లెటర్ తీస్తాం అది వీడు తన మీద ఆరోపించుకుంటాడు అదే అదేలా ఉన్నది ఇంకా అది ఇంకెంత ఉందో దుసరా అనేదే ఫిక్సేషన్ మెంటల్ ఫిక్సేషన్ బిహార్ లో ఫిఫ్టీ కాబట్టి బిహారీ వాడు బతికంతా బొంబై లో ఉంటాడు బిహారీ బిహారీ అంటూ ఉంటాడు హౌ ఈజ్ ఎ బిహారీ దెంటల్ ఫిక్సేషన్ అయితే మనం ఇలా అర్జీ చేస్తే వాడు ఒప్పుకోడు వాడు దెబ్బలాడతాడు ఎందుకు దెబ్బలాడతాడు అంటే హీఈస్ బౌండ్ బై దట్ ఫిక్సేషన్ నాట్ ఎ ఫ్రీ పర్సన్ వాడు నేను బిహారీని నేను బిహారీని నేను ఫిక్సేషన్ లో ఆ తత్వంలో బిగించబడి ఉంటాడు బద్ధుడికి వాడు దెబ్బలాగేదంటే లోపల వెరీ అన్ హిమ్ అని అర్థం మనం వాడిని సింపటైజ్ చేయాల్సి ఉంటుంది హీజ వ్యక్తిని ఆఫ్ ఫిక్సేషన్ హీజ వ్యక్తిని వాడిని మనం పెట్టాల్సింది పనే లేదు హీజ వ్యక్తి మా ఫస్ హిజోన్ ఇగ్నరెంట్ ఆ హ్యాబిట్ వాడు కొంచెం వివేకాన్ని నేర్చుకుని సత్సంగం చేసి మహాత్ముల దగ్గర ఏదైనా శ్రవణం చేస్తే ఒక్క పిసర్ పైపు వేస్తే వాడి ఆ ఫిక్స్యేషన్ యొక్క ఆ ఫ్రే దాని నుంచి ఫ్రేణం వస్తుంది డీజ్ లైక్ దాట్ నేను ఊరికే ఐ మేక్ ఐవర్ వర్క్ టు మేక్ ఇట్ ప్రాక్టికల్ అదేదో ఒక ఉపనిషత్తులో అలా చెప్తారు సిరి అని సంథింగ్ విచ్ యూ క్యాన్ డూ నవ్ అన్ కోసం అలా చెప్తున్నాను ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఇట్ నవ్ అండ్ స ఉత్తమ పురుష అని ఆ వాక్యం దగ్గరికి వచ్చాం ఈ విధంగా వాడు తన అజ్ఞాన కల్పితములైన భావజాల నుంచి బయటపడి ఉత్తమ పురుషుడు అవుతాడు ఉత్తమ పురుష ఈ ఉత్తమ పురుష పురుషోత్తమ అనే శబ్దాలను పట్టుకుని అవి రూఢి పరిశబ్దాలు కావు పురుషోత్తమ ఆరు ఉత్తమ పురుష రూఢి కాదు అలా నా ఇండివిజువల్ కు మాత్రమే వర్తిస్తాయి అన్నట్టు కాదు ప్రైమ్ మినిస్టర్ లాగా ప్రైమ్ మినిస్టర్ అంటే సో నీ ప్రైమ్ మినిస్టర్ అంటే అర్థం ఏంటంటే నెహ్రూరుగారు అని అర్థం రాస్తే అది కరెక్ట్ కాదు కదా నెహ్రూ గారు ఆయన జీవించినంతకాలం ప్రైమ్ మినిస్టర్ అయినా ఆయన తర్వాత ఇంకో ప్రైమ్ మినిస్టర్ వచ్చారు సో ద వరల్డ్ రిమైన్స్ సేమ్ ప్రతి పర్సన్ సేంజ్ అలాగే పురుషోత్తముడు అంటే వైకుంఠంలో విష్ణు ఒక ఆయన ఉంటాడో ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఉపనిషత్తులు అలా ఫిక్స్ చేయాలి క్రియాల తీసి ఫిక్స్ చేస్తారు ఆ ఫిక్చువేషన్ లో ఇంకో ట్రబుల్ కూడా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి ఒక భార్యా పిల్లలను ఏర్పాటు చేస్తారు దాంతో ఈ ఫిక్చువేషన్ నుంచి బయటపడడం మరింత కష్టం భార్యా పిల్లల సమస్య లేకపోతే ఫిక్సేషన్ ఓ మోస్తరుగా ఉంటుంది భార్యా పిల్లలు కూడా పెట్టేసి మీరు ఓ పెద్ద సంసారాన్ని చేసి పెట్టేస్తే అభేదం ఎలా కుదు ఒక సంవసారి ఇంకో సంవసారితో అభిన్నుడే ఎలా అవుతాడు ఏ చదువుతారే ఆ చదువుతారే ఆ రకంగా అర్గ్యుమెంట్స్ ఉన్నాయి అందుకోసం చెప్తున్నా నేను మొహమాట పడుతూ చెప్తున్నా అలా అర్జు చేస్తా హౌ కెన్ యూ బి విష్ణు అని అర్జు చేస్తా యున్ ఓన్లీ బి క్లోజ్ టు విష్ణు బట్ నాట్ క్లోజ్ టు విష్ణు అంటే విష్ణు ఒకటోట ఉండాలి కదా అప్పుడే క్లోజ్ టు విష్ణు అనేది కుదురుతుంది కదా అవును విష్ణు ఒకటోట ఉంటాడు విష్ణు ఒకటోటంటే విష్ణువే అవ్వకుండా పోతడా ఒక తోడు ఉండేవాడు విష్ణువే కాకుండా పోతాడు ఏమన్నమాటది అంటే వాళ్ళకి అసలు ఆలోచన కలగదు ఎందుకంటే విష్ణు అంటే నేను చూశాను వాడు మాట్లాడుతూ ఉంటే నేను చూశాను విష్ణు అంటే ఇట్ ఈస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుందంటే విష్ణు అంటే వన్ హ్యూజ్ ఆర్ బీజ్ ఆర్ వెరీ పవర్ఫుల్ జెంట్ మన స్టైన్ సమ్ ఇన్ కాంట్రాక్ట్ శివ అలాగే ఆలోచిస్తాడు అంతకు మించి అసలు ఇంటర్సనల్ రియాలిటీ అనే విధంగా ఆలోచించడమే చేతకాలం ఆలోచించి ఛాన్స్ ఉన్నా ఇలా తలఖ ఒకసారి విడిలించేసి మానేస్తాడు అలాక్ ఎందుకంటే విష్ణు అనేది ఇంటర్సనల్ రియాలిటీ అంటే వాడి క్రియాలిటీ అంతా కుప్పకొనిపోతుంది దానికి ఏమి అసలు బేసిక్స్ లేకుండా అయిపోతుంది హ్యాండ్ ప్యాకింగ్ అయిపోతుంది అందుకోసం విష్ణు అసలు తవ్వకేలా విదిలించేసిన ఐడియాస్ అన్ని తోసేసి విష్ణు ఇస్ మిస్టర్ విష్ణు కట్స్ నాట్ లైక్ ద హ్యాట్ ఉత్తమ పురుష ఈ విధమైన జ్ఞానం పొందిన వాడే ఉత్తమ పురుషుడు ఉత్తమ పురుషుడు అంటే అర్థమైతే ఉత్తమ స్టాత్ పురుష స్టామ పురుష సో అది కర్మధారేశం అంట మో దేహాభిమానంలో ఉన్నవాడు అధో అధ అధుస్థితిలో ఉన్నాడు అజ్ఞానం అనే తూదిలో కూడా ఉన్నాడు ఒక్క పిసరు పైకి లేచి దేహాభిమానం నుంచి మనస్సు యొక్క అభిమానానికి వచ్చాడు అక్కడి నుంచి అహంకారాభిమానానికి వచ్చాడు అది కూడా దాటేసి ఉత్తమ పురుషుడు అయినాడు ఉత్తర ఉత్తమ అలా ఎందుకంటే ఇక్కడ మూడు పర్యాయాలు చేసి నాలుగో పర్యాయంలో పెట్టారు కనుక ఆ మొదటి పర్యాయాన్ని దాన్ని అధస్థితి అని రెండో పర్యాయం మూడో పర్యాయం నాలుగో పర్యాయంలో ఉత్తమ పురుషుడైన సమపు పురుష అక్షుస్వప్న పురుషౌ వ్యక్త అవ్యక్త ఉత్తమ పురుష అన్నదాన్ని నాలుగో పర్యాయంగా పెట్టి అంతకుముందు మూడు పర్యాయాలని చూపిస్తున్నారు సో ఈ ఉత్తమ పురుషుడే అక్షి పురుషుడుగాను స్వప్న పురుషుడుగాను మన పరిచయం చేయబడ్డాడు ఈ ఉత్తమ పురుషుడే అక్షిపురుషుడు కుర్చీ సీట్ లేదండి ఖాళీ లేదు ఉత్తమ పురుషుడు వేరు అక్షిపురుషుడు వేరు కాదు ఉత్తమ మీరు సర్పమని భ్రమపడిన రజ్జువే యథార్థమైన రజ్జువు అంతేనా లేకపోతే మీరు సర్పమనే భ్రమ పోవడానికి ఆ రజ్జువు మీద ఏదైనా మంత్ర చేయాలా అర్థం లేదు ఉపాసన వేరు జ్ఞానం వేరు ఉపాసన మనిషి హృదయం మీద వాడి భావన మీద ఆధారపడి ఉంటుంది వస్తువు మీద ఆధారపడతాయి అది ఉపాసన రహస్యం దీనికి నేను ఇచ్చే స్టాండర్డ్ ఎగ్జాంపుల్ పసుపు ముద్ద పసుపు ముద్ద అని ఇలా కోము కింద వేస్తాడు ఇలా ఇలా నొక్కో కోము కింద గణపతి అంటే అది గణపతి ఏంటండి అంటే అది ఉపాసన అలా క్వశ్చన్ చేయకూడదు ఎందుకంటే క్వశ్చన్ చేసేదంటే వాడికి విషయం తెలుసుకోకుండా క్వశ్చన్ చేసేదండి అది ఉపాసన అది జ్ఞానం కాదండి గణపతి అంటే జ్ఞానం కాదండి ఉపాసన ఉపాసన అంటే వస్తువు మీద ఆధారపడదు వాడి హృదయంలో ఉండే భావన మీద దాన్ని వాడు గణపతిగా భావన చేస్తారు అది ఉపాసన జ్ఞానము అంటే మీ భావనకి దానికి సంబంధం లేదు అది ఏదో ఆ విధంగా తెలుసుకుంటే అది జ్ఞానము కాబట్టి అజ్ఞానకల్పితమైన సర్పాన్ని పోగొట్టడానికి మంత్రాలు ఉపాసనలు పనికిరావు అజ్ఞానకల్పితమైన సర్పాన్ని పోగొట్టడానికి జ్ఞానం సరిపడుతుంది మంత్రాలలో ఉపాసనకి సందర్భం కాదది మంత్రాలకి ఉపాసనకి సందర్భం ఎప్పుడంటే ఓ పావు బొమ్మ తీసి అయితే పావు శిల్పం చేసి ఇది సుబ్రహ్మణ్య స్వామి ఏనో లేకపోతే ఇది మరో స్వామి ఏనో అనుకుంటే అది ఉపాసనా సందర్భం అంతేగాని మీరు తాడును చూసి పావుని భ్రమపడి దాన్ని ఉపాసనా సందర్భంగా భావన చేయకూడదు అది జ్ఞానానికి కాదు కనుక అక్కడ సత్యాన్ని తెలిసేసుకుంటే పాము పోతుంది రజు ముందుకొచ్చేస్తుంది అలాగే అక్షిపురుష అన్నది అది ఉత్తమ పురుషుడే అక్షిపురుషుడుగా పరిచయం చేయబడిన రుషు అంటే ఇన్ఫినిట్ రియాలిటీ ఇంటర్షనల్ రియాలిటీ ఈ ఇంటర్షనల్ రియాలిటీ ఈ బాడీ మైండ్ లో ఉంది ప్రకటమవుతో ఏ రకంగా ప్రకటన అవుతోంది ఆ విధంగా ఇక్కడ అనుభవానికి వస్తోంది అలా తెలుసుకోవచ్చు అని పరిచయం చేశారు అదే అక్ష పురుష స్వప్న పురుష దృష్టాంతం కనుక స్వప్న దృష్టాంతంలో కూడా స్వప్నం అంటే ఒక దృష్టితో స్వప్నాన్నంతని ప్రకాశింపజేసుకున్న చైతన్యం ఏది కలదో అది పరమాత్మ అని ఆ విధంగా పరిచయం చేశారు ఈ అక్షిపురుషుడు ఉత్తమ పురుషుడు వ్యక్తం వీళ్ళు వ్యక్తులు అంటే మేనిఫెస్ట్ అయిన వాళ్ళు అంటే ఉత్తమ పురుషుడు ఆ ఉపాధి సందర్భంలో మేనిఫెస్ట్ అయ్యాడు ఆ రూపంగా ప్రకటమైన ప్రకటమవుతా మేనిఫెస్ట్ అవంటే ప్రకటమవుతా ఎలక్ట్రిసిటీ ప్రకటం అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ యాజ్ ఎలక్ట్రిసిటీ ప్రకటమయ్యే ప్రసక్తే లేదు అసలు ఎలక్ట్రిసిటీ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎలక్ట్రాన్స్ అలా వెళుతూ ఉంటాయి దట్ ఈజ్ నాట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎలక్ట్రిసిటీ ఫ్లో ఆఫ్ చార్జెస్ అంటే మళ్ళీ ఏ ఛార్జెస్ అనుకున్నారు ఎలక్ట్రాన్సే ఎలక్ట్రాన్సే వెళుతూ ఉంటాయి దే మూవ్ ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్స్ లో వెళ్తే పాజిటివ్ చార్జెస్ ఏ డైరెక్షన్ లో వెళ్లినట్టు కనిపిస్తుంది ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లినట్టు కనపడుతుంది ఎలా పాజిటివ్ ఛార్జీలు వెళ్లడానికి ఏం లేదు అక్కడ ఎలక్ట్రాన్స్ వెళతాయి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇలా ఎలక్ట్రాన్స్ వెళ్ళింది అక్కడ పాజిటివ్ ఛార్జీ వచ్చినట్టు సో అలా ఇళ్ల ఎలక్ట్రాన్స్ వెళ్తుంటే ఇళ్ల పాజిటివ్ ఛార్జీలు వెళ్తున్నట్టుగా ఉంటుంది దాట్ ఈజ్ ఎలక్టిసిటీ ఈ ఎలక్ట్రిసిటీ అనుభవానికి చెప్పుకుంటారు ఏ ఇంద్రియంతో అనుభవానికి తెచ్చుకుంటారు ఏదో ఒక ఉపాధిలో దాన్ని ప్రవేశపెట్టాలి ప్రవేశపెడితే ఆ రూపం వస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉపాధిలో ప్రవేశపెట్టినప్పుడు వచ్చే రూపానికి వ్యక్త అని పేరు యాజ్ ఎలక్ట్రిసిటీ ఇట్ ఈజ్ అవ్యక్త నిద్రావస్థలో అవ్యక్త ఆత్మ ఉంటుంది నేర్చుకున్న సుసూక్త అవ్యక్త సంప్రసన్నీరస్థ రేణ రూపేణేతి అయ్యా ఇది ఉత్తమ పురుషుడే జాగ్రత్తలో అక్షిపురుషుడైనాడు స్వప్నావస్థలో స్వప్నపురుషుడైనాడు కుషుప్తవస్థలో సంప్రసాదుడైనాడు సంప్రసాద అన్న సంప్రసన్న ఒకటే ఏమిటి సంప్రసన్న అంటే జాగ్రత్త అవస్థ యొక్క స్వప్నావస్థ యొక్క కాలుష్యము లేని వాడు అయినాడు ఏమిటి కాలుష్యం ఏంటి భేదమే కాలుష్యం జాగ్రత్త అవస్థలో మనస్సు ఇంద్రియములు ఇంద్రియ గోచితములైన విషయములు ఇంత దృగ్దృష్ట భేదం ద్రష్టృదృష్ట భేదము ఏదైతే కలదో అదే కాలుష్యం స్వప్నావస్థలో కూడా అదే కాలుష్యం భేదం యథార్థం కాదు కానీ అనుభవానికి వస్తూ ఉంటుంది అంతేత కాలుష్యం అయింది అది చూడండి స్వప్నావలో భేదమేముందండి స్వప్నావస్థలో ఉన్నది వీడే అంతా వీడే అయినా భేదాన్ని పెరిగిస్తాడు అదే కాలుష్యం కాలుష్యము అజ్ఞానమే కాలుష్యం తప్పగా తెలుసుకోవటం కంటే ఇంక వేరే కాలుష్యం ఏముంటుంది సరి ఆ విధంగా సమస్త అంటే సమస్త అస్తమించటం సూర్యుడు అస్తమించేటం సూర్యుడు అస్తమించేటంటే ఏమవుతుంది ఈ కిరణాలన్నీ ఏమైపోతాయి ఇప్పుడు మన చుట్టూ కిరణాలు ఉన్నాయి ఈ కిరణాలన్నీ ఏమైపోతే సూర్యుడు అస్తమిస్తే సూర్యుడిలోకి వెళ్ళిపోతాయి ఆ రకంగా కంట్లోంచి ఆత్మచైతన్యం యొక్క కిరణాలు చెవిలోంచి కిరణాలు అన్ని కిరణాలు వస్తున్నాయి ఎలాగా కంట్లోనికి రూప జ్ఞానం చెవిలోంచి శబ్దజ్ఞానం చుట్టుముట్టు ఉండే శబ్దాలన్నీ చెవి ద్వారా తెలియబడుతూ ఉంటాయి ఆ ప్రకాశం తెలివి అనే ప్రకాశం ఈ కిరణాలన్నీ నిద్రపోగానే ఆత్మానే సూర్లో విలీనమైపోతాయి దాన్ని సమస్త అంటారు సమస్త సంపూర్ణంగా విలీనమై ఉంటుంది అశరీర శరీరాభిమానం ఉండదు శరీరానికి మనస్సు కూడా నేను దేహము నేను మనస్సు అనేటువంటి ఏ జాగ్రత్త స్వప్నావస్థాభిమానిగా బ్రతుకుతూ ఉంటాడు వీడు అవి కూడా స్వప్నావస్థలో ఉండవు ఆ విధంగా సుషిప్తావస్థలో అలా ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే సుసిప్తావస్థలో స్వరూపంతో ఉంటాడు వాడు ఉత్తమ పురుషుడు అవ్యక్తంగా ఉంటాడు స్నే రూపేణి యేషాం అంటే వీటి ఎందు ఈ మూడు అవస్థల మూడు అవస్థల ఎందు మూడవస్థలలో షష్ఠి నిర్ధారణ మూడవస్థలలో ఏష ఈ ఉత్తమ పురుషుడు స్నేహ రూపేణ అవస్థిత తన యథార్థ స్వరూపముందు నిలిచి ఉన్నాడు అంటే దీని ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఎలాగంటే ఆ మనిషి చలముతో చలము అచలము రంగు ఉంటాయి స్థలంతో ఐడెంటిఫై అవుతాడని తప్పిస్తే అచలాన్ని గుర్తించలేక అది మనిషికి వచ్చిన పెద్ద ప్రారంభం అది అదే అజ్ఞానం స్థలం అంటే ఏంటి ఇప్పుడు జాగ్రత్త వస్తుంది ఇది పోతుంది పోయి స్వప్నావస్థ వస్తుంది అది పోయి సుతృప్తి వస్తుంది అది పోయి మళ్ళీ జాగ్రత్త వస్తుంది ఈ విధంగా వ్యవస్థలు ఇలా చైత్య తిరుగుతూ ఉంటాయి వ్యవస్థ సైక్లిక్ గా తిరిగేటువంటి అవస్థలలో మనం ఏమనుకుంటాం నేను ఒక అవస్థ నుంచి మరో అవస్థలోకి జంపు చేస్తున్నాను అనే అజ్ఞానంలో మనం గొప్పతాం ఇది ఎలాగంటే సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు పొగలు చీకటి ఈ పొగలు చీకటి అనే అవస్థలు ఉదయాస్తమయములు సూర్యుడికి ఉన్నాయండి లేవు సూర్యుడికి లేవు మరి ఎవరికి ఉన్నాయి భూమి భూమి మీద ఉండి భూమితో పాటు తిరిగే మనిషికి ఉన్నాయి భూమితో పాటు తిరిగే ప్రాణులకు ఉన్నాయి కానీ ఉదయాస్తమయములు రాత్రింబగళ్ళు అనేవి సూర్యుడికి ఉన్నాయా సూర్యుడు అదేవిధంగా ఆత్మ యొక్క స్వరూపంలో అవస్థలే ఉండవు అవస్థలు ఆత్మ వ్యక్తమైనప్పుడు రెండు అవస్థలు వ్యక్తం కానప్పుడు ఒక అవస్థ మూడు అవస్థలు వచ్చాయి వ్యక్తం ఆత్మ ఈ మూడవస్థలకి అతీతమైన ఉత్తమ పురుష కాబట్టి నేను ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థలోకి వెళ్తున్నాను అని అనుకోకూడదు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేను స్థిరముగా ఉన్నాను నా ఎందు వ్యవస్థలు వస్తున్నాయి పోతున్నా సినిమా తెర మీద కనబడే ఘటనలు కాని అక్కడ ఉన్నది ఏదీ కూడా నేను కాదు అవి నన్ను ప్రభావితం చేయవు నేను సినిమా తెరవంటి వాడను సినిమా తెర మీద కనపడ్డే ఘటనలు సినిమా తెర నేను కలుషితమూ చేయలేవు గొప్పగానూ చేయలేవు సినిమా తెర ఎప్పుడు స్వచ్ఛంగానే కదలకుండా నిశ్చలంగా ఉంటుంది అదేవిధంగా నేను కూడా ఆ అచలమైన ఆత్మస్వరూపులను ఉత్తమ కురు సహా నాయు ఈ వ్యక్తములు రెండు అవ్యక్తము ఒకటి అలా సైట్లుద్దే తిరుగుతూ ఉంటాయి అని అలా తెలుసుకున్నప్పుడు ఏమైపోతుందో తెలుసుకుందండి జాగ్రత్తవస్థ నిత్య అనే విషయం స్పష్టంగా అనుభవానికి వచ్చింది స్వప్నావస్థ నిత్య అని ఎలా అయితే కూడా నిత్య ఇచ్చే పాసింగ్ షో అనే విషయం మనకు అనుభవానికి వచ్చింది పాసింగ్ షో అనుకోండి జాగ్రత్త పాసింగ్ షో అనుకోండి సో వట్ షుడ్ బీ డూ అబౌట్ ఇట్ ఎన్ నథింగ్ టు డూ అబౌట్ ఇట్ జస్ట్ నోట్ ఇట్ ఇస్ ఎ పాసింగ్ షో ఓవర్ దాని గురించి చేయాల్సిందే అండి తప్ప జాగ్రత్త అవస్థ కొంచెం మనకు అనుకూల జాగ్రత్త అవస్థ కొంచెం అనుకూలంగా లేదనుకోండి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని దాన్ని మరింత అనుకూలమయ్యేట్లాగా ఏమైనా చేయాలా అక్కర్లేదు ఇప్పుడు ఈ జాగ్రత్త అనే పాసింగ్ అనుకూలంగా లేదు ఈ పాసింగ్ తెలుసుకుంటే సరిపడుతుంది అనుకూలమైనా ప్రతికూలమైనా తేడా ఏం పడదు అనుకూల ప్రతికూలములు ఎప్పుడు తేడా పడతాయి అది యథార్థమైనప్పుడు తేడా పడతాయి అది యథార్థం కానప్పుడు తేడా ఏం పడతాయి ఇప్పుడు ఖీర్ ఖాయిందే ఖీర్ ఖాయిందే హంసీ ఖాయిందే ఖీర్ ఖాయిందే ఖీర్ ఖాయిందే అని మీరు చేత పాట పాడించారు అనుకున్నా ఐదు నిమిషాలు తప్పట్లు కూడా కొడతాను ఇప్పుడు ఆ కీర్లో ఇప్పుడు మీరు ఇప్పుడు పాత పాడి చీరులో ఆ దుదాహారం తక్కువైన వర్లేదు ఎక్కువ ఎక్కువ ఆ చీర విచారించాల్సిందేం లేదు కదా అలాంటి తర్వాత ఇది తిలైన్ అది నటించి వరద పోతుంది జాగ్రత్తవస్థ అంటే అది నిత్యావస్థ అది ఓప్పుడు బాగుంటుంది ఓప్పుడు బాగుంటుంది బాగున్నప్పుడు నిత్యం బాగులేనప్పుడు నిత్యం ఆ విధంగా తెలిసిపోవటం అలాగే దాంతో ప్రవాహ రూపంగా పోతుంది ఆనందంగా మస్తు మస్త్ రామ్ అని అంట నార్త్ ఇండియాలో గుస్లోనూ వాళ్ళ జీవన్ ముక్తులని మస్తు రామ్ అంటే ఏదో పేర్లు కదా మస్తు మస్తుంటే ఆనంద స్వరూపంగా ఉంటారు అన్నారు మత్స్ అంటే ఒక్క రోజు గీచి వాళ్ళు కూడా మస్తురాములు ఉంటారు అనుకోండి నేను ఆ మస్తురాములు గురించి చెప్పలేదు క్షరా వ్యాకృత అపేక్షత్తమ పురుషనిర్వచనోయం గీతాసు ఇక్కడ చెప్పిన ఉత్తమ పురుషుడే గీతలలో కూడా చెప్పబడ్డారు అక్కడ నిర్వచనం చేశారు ఈ ఉత్తమ పురుషుడిని అది వేరనుకున్నారు మళ్ళీ ఈ ఈ ఉత్తమ పురుషుడులో క్షర అక్షర గీతల్లో ఏమని చెప్పారంటే ద్వామౌ పురుషు అక్కడ రెండుని చెప్పారు రెండుని మూడు చేసుకోండి ఏం కాదు ఇప్పుడు దేహము మనస్సు కలిపి ఐడెంటిఫై అయితే జాగ్రత్త అవస్థ దేహం లేకుండా కేవలం మనస్సుతో ఐడెంటిఫై అయితే స్వప్న అవస్థ ఆ రెండు సుశుత్ వ్యవస్థ ఉత్తమ పురుష ఆ విధంగా అక్కడికిస్తారు వాలిమౌ పురుషు క్షరస్థాక్షర ఏ రెండు పురుషులు ఉన్నారండి అన్ని పురుషులే ఏమిటి క్షరపురుషుడు అక్షర పురుషుడు ఓకే క్షరపురుషుడంటే ఏమిటి క్షర సర్వాణి భూతాన్ని మీరు క్షరపురుషుడు క్షరపురుషుడంటే నేను నిన్న పాఠంలో చెప్పాను పర్సనాలిటీ మైండ్ సిండ్రోమ్ అది క్షరపురుషుడు ఎందుకంటే వీడి పర్సనాలిటీలో ఏ అంశాలున్నాయో చెప్పండి నేను ఫిజికల్ బాడీ ఉంది నావి అనే పంచభూతాలతో నిర్మాణమని ఇల్లు వాసులు ఫ్లాట్లు ఫ్లాట్లు ఇవన్నీ ఉన్నాయి అంతే కదా వీడికి ఉన్నది ఇవన్నీ కూడా వీడి నుంచి విడిపోయే ఏది వీడి కాదు కాబట్టి సర్వాణి భూతాన్ని సర్వాణి అంటే పంచానర్థం ఈ పంచభూతములు అంటే పాంచభౌతికమైన దేహము పంచభూతములతో నిర్మితమైన ఇళ్ళు వంటి ధన కనక వస్తు వాహనాదులు అన్నీ కూడా సామగ్రులు ఇవన్నీ కూడా క్షర అంటే నశించేది ఈ నశించి వాటితోటి వీరి యొక్క పర్సనాలిటీని బెల్డప్ చేసుకుని బతుకుతున్నాడా లేదా వాడికి క్షర పురుష అంటారు కానీ అనుగ్రహం లేకుండా ఈ క్షర లేదు పురుషత్వాన్ని పొందగలుగుతుందా పొందలేదు కాబట్టి దీన్ని కూడా అనుగ్రహిస్తోంది ఆత్మ కాబట్టి మేము క్షరపురుషా అందాము ఇక అక్షర పురుష అంటే కూటస్థ అక్షరే ఇండివిజువాలిటీ పర్సనాలిటీ వేరు ఇండివిజువాలిటీ వేరు ప్యూర్ ఐదు నేను బాలుడుగా ఉన్నప్పుడు పర్సనాలిటీ వేరు యవ్వనంలో పర్సనాలిటీ వేరు ఉద్ధాపర్సనాలిటీ వేరు కానీ బాలుడుగా ఉన్నప్పుడే ఐదు ఈ పర్సనాలిటీలు మారుతున్నాయంటే ఇవి మారకుండా వెనకాల ఉండాలి లేకపోతే ఇవి మారినప్పుడల్లా మారుతున్నాయని తెలుసుకుని ఉండాలి సాక్షి ఆ సాక్షికి అక్ష కూటస్థ అని పేరు సాక్షి మారడం మారి వాటిని తెలుసుకునేవాడు సాక్షి సాక్షి కూడా మారిపోతే ఆ మార్పుకి మరో సాక్షి ఉండాలి కాబట్టి మార్పు లేని సాక్షి ఆ సాక్షిండి కూడా దేశకాల పరిచ్ఛేదాలన్నీ ఉంటాయి సాక్ష్యం ఉంటుంది వాడు ఎదుర్కొండగా సాక్షి సాక్ష్య భేదం కూడా ఉంటుంది వాడు ఇండివిజువల్ వాడు కూటస్థ చలనం లేకుండా ఉన్నాడు కనుక అంటే అన్ని అవస్థలలోనూ స్థిరంగా ఉన్నాడు గనక డేహీ అని చెప్పబడిన కూటస్థ అని అక్షర అన్నారు ఇప్పుడు ఇలా చెప్పేపటికి మీకు సుశుప్త్యవస్థ కూడా దాంట్లో ఇంక్లూడ్ ఎందుకంటే సుశుక్త వ్యవస్థలో ఈ కూడా ఉండడు వాడు కూడా విలీనం అయిపోతాడు నేను అనే భావన లేకుండగా అయిపోతుంది కాబట్టి సుశుక్త వ్యవస్థను ఇంకా పర్టికులర్ అక్కడ పెట్టుకోలేదు గీతలకు పెట్టుకోకుండా ఉత్తమ పురుషాన్ని జరుపు సో ఉత్తమ పురుష స్వన్య అంటే ఈ దేహాభిమానము మనస్సుతోటి అభిమానము కలిగినటువంటి క్షర అక్షరతత్వములు అంటే పర్సనాలిటీ అండ్ ఇండివిజువాలిటీ అభేదానంద అలాగే ప్రజెంట్ చేశారు దాన్ని అభేదానంద యొక్క ఎనాలసి చాలా అద్భుతమైన పర్సనాలిటీ వర్సెస్ ఇండివిజువాలిటీ మేము అద్వైత జీవో బ్రహ్మ చెప్పినప్పుడు ఈ పర్సనాలిటీ బ్రహ్మని కాదు ఇండివిజ్యువాలిటీ ఈజ్ బ్రహ్మణార్థం ఎందుకంటే పర్సనాలిటీ మిథ్యా ఎన్సిటీ ఇండివిజువాలిటీ రియాలిటీ ఇన్ ది ఉపాధి కాబట్టి వ్యక్త ఇండివిజువాలిటీ వ్యక్త వ్యక్త ఈజ్ నెవర్ డిఫరెంట్ ఫ్రమ్ అవ్యక్త వెజ్ వ్యక్తి ఈజ్ ప్యూర్ సిక్సిషస్ ఎన్సిటీ అది డిఫరెంట్ అవ్యక్త వ్యక్త వ్యక్తి ఈ ఉత్తమ పురుష అని ఆ అవ్యక్తత్వాన్ని ఉత్తమ పురుషులుగా చెప్పారు అంటే నిద్రావస్థలో ఉండే అవ్యక్తము గలదు ఇప్పుడు అవ్యక్తము వ్యక్తము అయితే వ్యక్తాపేక్షగా అవ్యక్తం అన్నారు అవ్యక్తమే వ్యక్తం అవుతుంది వ్యక్తమే అవ్యక్తం అవుతుంది రిలేటివ్ చూడాలి ఈ ఒరిజినల్ తత్వము అది వ్యక్తమా అవ్యక్తమా అంటే ఇట్ ఇస్ నేచర్ ఎప్పుడు కూడా అవ్యక్తము అంతేగాని ఆ ఒరిజినల్ తత్వము అవ్యక్తము అని చెప్పడం ముందు కూడా తాత్పర్యం లేదు ఆత్మ ఏకమ్మని చెప్పడం కూడా తాత్పర్యం ఉండదు ద్వితీయము యొక్క అపేక్ష చేత దాన్ని నిరాకరిస్తూ ఏకమ్మన్నారు తప్పిస్తే అంతేగాని ఉండదు మీరు ఎప్పుడైనా పని కట్టుకుని నాలుగు పళ్ళు ఉన్నాయి ఐదు పళ్ళు ఉన్నాయని ఫలాలను చెప్తారు ఆకాశం గురించి ఎవరన్నా ఆకాశం ఎన్ని మొక్కలుగా ఏమి ఉండదు ఆకాశము ఒక్కటి అని చెప్తారా చెప్పరు బికాస్ ఇట్ ఈస్ వెల్ నోన్ థింగ్ ది పాసిబిలిటీ ఆఫ్ ఆకాశ బియింగ్ స్పిక్ అసలు ఎప్పుడూ లేనే లేదు అది స్పిట్ అయి మొక్కలైతున్న సందర్భం ఉంటే ఒక్కటి అని వేరే పరిగట్కు చెప్పాల్సి ఉంటుంది ప్రసక్త స్వ నిషేధ కాబట్టి భేదాన్ని నిషేధించే సందర్భం ఎప్పుడొస్తుంది భేదం అనుభవానికి ఆకాశంలో భేదం అనుభవానికి భేద నిషేధాన్ని చేయాల్సి ఉంటుంది పరిగట్టుకుని అదర్వైజ్ చేయాల్సిన పని లేదు అలాగే ఇక్కడ కూడా వ్యక్త అవ్యక్త అన్నప్పుడు రిలేటివ్ తో ఉత్తమ పురుషస్ దానికే పరమాత్మ అని పేరు వీళ్ళు ఏమని చెప్తారంటే పరమాత్మ ఎక్కడో ఉన్నాడు శివానో శంకరాన ఇదో పేరుతో ఉంటాడు ఈ ఆత్మలన్నీ వారి దగ్గర నుంచి డయర్గ్రహ్ వేసి అలా సిక్టోరియల్ గా కూడా రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు ప్రళయం రాబోతోంది మీరు కనుక ఇంకొక పదేళ్లలో వచ్చేస్తుంది ప్రళయం ఈ లోపల కనుక మీరు మా మతంలోకో లేకపోతే మా కల్ట్లోక వచ్చేస్తే ఆ అది ఏంటంటే ఇంక ఈ వరద లోపల మీరు కనుక మా బస్సు మీరు వరద ప్రమాదం నుంచి అన్నట్టుగా మీరు మా దగ్గరికి వచ్చేస్తే మీరు సేవ్ అవుతారు ఉపాధి రాకపోతే మాత్రం మీకు సే సేవింది లేదు అని ప్రచారం చేస్తుంది అలా అనవసరం కదా అలా అలా ప్రచారం చేస్తున్నారంటే దేనికి ప్రాబ్లమ్ ఎదరవాడిని నిన్ను సేల్ చేయడానికి నేను కంకణం కట్టుకున్నానని ఎవడైనా అన్నాడంటే యూ జస్ట్ బిలీవ్ దట్ హీ స్ట్రైంగ్ టు సేల్ హిమ్స్టర్ అంతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది అన్సెర్ పీపుల్ అన్సెక్యూర్ పీపుల్ ఇంకో కొంత నెంబర్స్ జత చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇది క్షర అక్షర వ్యాకృత అవ్యాసృత ఇక్కడ చెప్పిన వ్యాకృత అవ్యాకృతములను వ్యక్త అవ్యక్తములు రెండో ఒకటే అక్కడ క్షర అక్షర ఆ విధంగా మీరు అన్వయించుకోవాలి రెండు మూడు అనేది పెద్ద ఇష్యూ కాదు आ उत्म पुरुड़ अक्बड़ उत्तम पुष्डेपड़ उत्तम पुष्डे गीतारे इत वाक्य सतत्र पर्यति असंप्रसादेण सत्र स्वात्म सर्वात्म पर्यति अभी అతడు అక్కడ పర్యేతి అంటే రమించును అని అర్థం పర్యేతి పర్యేటీ అంటే నేను పర్యేటీగా అర్థం కోసం వెతుకుతున్నాను మొత్తానికి దొరికింది పరిత సర్వేసు స్వాత్మానం జానా పర్యేటి అంటే తన స్వరూపమే ఈ అవస్థలనన్నింటినీ నిలబెట్టే అధిష్టానము అని తెలుసుకుంటూ ఉంటాడు అవసరం ఇది ఇది తెలుసుకోవడం చాలా కఠినమైన తెలుసుకోవడం ఇప్పుడు మీరు నేను చాలాసార్లు చెప్పాను ఆయన ఒకసారి మీరు గుర్తు చేసి చూలేస్తాను ఘటము ఉన్నది అని మీరు అన్నప్పుడు మీరు మీకంటే భిన్న ఉనికి తెలుసుకుంటున్నారు మీరు దాంట్లో లేదు మీరు ఘటము ఉన్నది అని మీరు అన్నారంటే ఆ ఉనికిని తెలుసుకుని అన్నారా తెలియకుండా అన్నారా తెలుసుకుని అన్నారు మంచిది మీ చేత తెలియబడే ఆ ఉనికి ఘటం అనే నామరూపముల చేత మీ వ్యవహరింపబడింది ఆ వ్యవహారమే పరమసత్యం అని మీరు అనుకోవద్దు మరి దాచితే ఆ వ్యవహార అది వ్యవహారం నాను వాళ్ళు ఇంటరాక్షన్ మాట్లాడుతున్నప్పుడు అది పరమసత్యం కానక్కర్లేదు వ్యవహారం పరమసత్యం కానక్కర్లేదు సో ఆవు బొమ్మ పాఠం చెప్పుకున్నాడంటే ఆ బొమ్మే ఆవు అను ఒప్పుకోర్లా ఉరికే నామరూపాలలో సో ఘటము ఉన్నది అని అన్నప్పుడు ఘటము అనేది నామరూపం వ్యవహారం అది పరమసత్యం అయిపోతుందని మీరు తెప్పేసి మీకంటే భిన్నం అయిపోయింది వాడిని మీరు ఉద్దరించలేరు వాడు ద్వైతంలో పడిపోయాడు నాకంటే భిన్నంగా ఉంది అంటే అయితే ఘటము భిన్నము ఘటము ఉన్నది అన్నప్పుడు వాడు పరమ సత్యం ఘటము అన్న నామరూపాలు సత్యం అయితే భేదం వస్తుంది ఒకవేళ మీరు నామరూపములు సత్యం కానక్కర్లేదు అని ఆ మాత్రం ఓపెన్ మైండ్ మీకు ఉన్నట్లయితే ఐ విల్ త్రో ఐ ఛాలెంజ్ ఎట్లా ఛాలెంజ్ ఏంటంటే ఆ ఉనికి ఏ ఉన్నది ఆ ఉండడం ఏ ఉండడానికైతే మీరు ఘటమనే నామరూప వ్యవహారం చేశారో ఆ వ్యవహారం ఒక్క ప్రసారి పక్కన పెట్టి ఆ ఉండడము అది నా స్వరూపము కంటే భిన్నమా అని మీరు ఆలోచించాలి ఆలోచిస్తే మీకు తెలియాలి ఏమనంటే కాదు తెలియాలి అది దగ్గర తెలియడం కొంచెం కష్టం ఒక క్యాప్టివేటింగ్ సీన్ దగ్గర ఇంకా బాగా తెలుసు ఇప్పుడు మీరు ప్రేమించే వ్యక్తి మీకు కొద్ది నెలల తర్వాత సంవత్సరాల తర్వాత కనపడ్డప్పుడు అంటే నేను ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నా టు మేక్ ఇట్ ఏ డ్రామాటిక్ ఎగ్జాంపుల్ ఒక ప్రేమించే వ్యక్తి మీకు కనపడ్డప్పుడు ఆ ఒక రకమైన భావావేశం కలుగుతుందా ఆ ప్రేమ యొక్క ప్రవాహంలో నేను నా చేత ప్రేమించబడే వ్యక్తి అనే భేదం మీకు అనుభవానికి వస్తుందా రాదు అక్కడ ఒక అభేదమే అనుభవానికి ఆ అనుభవం కొద్దిసేపు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పోతుంది అప్పుడు మళ్ళీ భేదం అనుభవానికి వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ భేదాన్ని అప్పుడే మీకు ఆనందం కలుగుతుంది కూడా తర్వాత కూడా ఉంది ఒక ఒక మహాత్ముడు ఈ కూడా చెప్పాలి మీకు గొప్ప ప్రేమ లేకపోతే ఒక అద్భుతమైన సుందర దృశ్యం తీసినప్పుడు ఆ భేదమైన అనుభవానికి వస్తుంది భేదం అనుభవానికి రాదు మళ్ళీ మీరు ఫోటో తీయాలనుకునేప్పుడు భేదం వచ్చేస్తుంది అదర్వైజ్ అభేదం అనుభవానికి వస్తుంది కొద్దిసేపు అయినా ఇంకో మాట చెప్పాడు ఆయన మీరు ఎప్పుడైనా తన్ను అయిపోయినప్పుడు అత్యధికంగా భయపడినప్పుడు కూడా నీకు అభేదం అనుభవానికి వస్తుంది మీకు మీకు భేదం అనుభవానికి రాదు అని తాము చూసి ఎదిరి గెలిపేస్తాడనుకోండి ఆ తన్నుల్లో నీకు భేదం అనుభవానికి రాదు అనివే సో స్వాత్మతయా జానాతి తన స్వరూపం భిన్నంగా ఏదీ లేదు ఈ జాగ్రత్త వస్తంతా కూడా తన ఆత్మయే జాగ్రత్త అవస్థా రూపంగా ప్రకాశించింది అలాగే స్వప్నావస్థ అలాగే సుసు కాబట్టి ఇన్ని అవస్థలు కూడా తన స్వరూపముగానే ఉన్నాయి అని తెలుసుకుంటూ ఉంటాడు పర్యేతి సత్ర అంటే అధికరణం సప్తమే శక్తి కాబట్టి ఆత్మ వేరు పరమాత్మ వేరు అని వ్యాఖ్యానం చేశారు సహా తత్ర పరిజేతి సహా అంటే జీవుడు తత్ర అంటే వైకుంఠంలో పరిజేతి ఆనందంగా ఉంటాడు అలాగంటే క్రియాలజీ ఏమి కాదు దాని మొహం దృష్టి ఇక్కడ క్రియాలి ఏమైనా చెప్తున్నారా ఇక్కడ ఎక్కడైనా విష్ణువు వైకుంఠము లక్ష్మి ఏమైనా ఉన్నాయా అసలు మీకు మొత్తం ఉపనిషత్తుల్లో విష్ణువు ఆయన భార్య లక్ష్మి వాళ్ళ అబ్బాయి వీడు అలాగేమైనా ఉందా అసలు ఎక్కడైనా ఉపనిషద్వాంగ్మయంలో ఎక్కడైనా ఉందా లేదల్ల ఆ ఉపనిషద్వాంగ్మయాన్ని ఆ రకంగా వ్యాఖ్యానం చేయడం సరికాదు సహా అంటే ముక్త జీవ తత్ర వైకుంఠే సరి విష్ణువు లక్ష్మి నుంచి ఆనంద రూపేనా అవతిష్టతే అని అలాగే వ్యాఖ్యానాలు చేసుకోవటం సంస్కృతం వస్తే ఏదో రాసి పారాయిస్తారు వేరే సంగతి తరకాయ ఊపిరి వాళ్ళు పైన చెప్పిన స్వేన రూపేణ దానికి రిఫరెన్స్ తన స్వరూపము చేత అధినిష్పత్తిని పొంది దాని ఎందు రమించును సర్వమును ఆత్మరూపముగా తెలుసుకుంటూ ఉండును దాని ఎందు అంటే వైకుంఠంలా అవుతుంది ఆ పైన ఉంటుంది సర్వనామది పైన ఉంటుంది నానవచరం కాబట్టి ఆ పైన ఏముంది స్వేన రూపేణ స్వరూపమునందు అదే రచన స్వాత్మని ఇప్పుడు వీరు స్వస్థుడైన స్వస్థుడంటే రోగం వచ్చి రోగం తగ్గితే స్వస్థుడు అంటారు అక్కడ స్వస్థత ఏమొచ్చింది కొత్తగా వచ్చింది ఏముండదు అంతకు వచ్చిన వికారము రోగ రోగరూపమైన వికారం అవతలకి పోతుంది మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటారు అది స్వస్థత జాగ్రత్త అవస్థ ఒక వికారం స్వప్నావస్థ ఇంకో వికారం సుషుప్తము కూడా వికారమే ఎందుకన్న వికారము ఈ రెండు వికారములు తాత్కాలికంగా ఆప్సినిట్ అయిన వికారం నిసిక్త లాగే అని పర్మనెంట్ కాదు కదా టైం బౌండే కదా కాబట్టి అది కూడా వికారమే టైం బౌండ్ కాబట్టి వికారం ఏదైతే టైం బౌండ్ అవుతుందో దాన్ని వికారము అంట కాబట్టి ఈ మూడు వికారముల మూడు వికారములలో కూడా వికారం యథార్థంగా వికారాన్ని పొందకుండా తన యథార్థస్వరూపంలో నిలిచి ఉండుతా ఎందుకంటే ఈ వికారములు యథార్థములు కావు అని తెలుసుకుని ఆ జ్ఞానం నుంచి బయటపడి తన యథార్థస్వరూపంలో నిలిచి ఉండుతా అది స్వస్థత సర్వాత్మూత అంటే సర్వాత్మభావాన్ని పొంది ఉంటాను కాబట్టి సర్వాత్మభావం అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాను అంటే ప్రాక్టికల్ టర్మ్స్ లోను ఐ ఆమ్ ది డివినిటీల్ నేను ఈ ఈ పర్సనల్ ఈ కాదు ఈ పరిచ్ఛిన్నమైన పర్సన్ ఉన్న ఈగో ఈగో బేస్డ్ పర్సనాలిటీ అది నా యథార్థస్వరూపం కాదు నా యథార్థస్వరూపము పూర్ణ ఆత్మ చైతన్యమే దట్ ఈస్ ది డివినిటీ దైవ దైవత్వం నా యథావ స్వరూపం దైవత్వం అదేవిధంగా సర్వప్రాణులందు అదే దైవత్వం ప్రకాశిస్తూ ఉన్నది ఆ దైవమే నేను ఆ దైవత్వమే నా స్వరూపము అని ఎప్పుడు తాను ఆత్మ అని తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ సర్వాత్మభావము మనకు పరిచ్ఛిన్నంగా అనుభవానికి వస్తూ ఇప్పుడు మీరు ఆలోచించండి ఆ భేదం ఎలా అనుభవానికి వస్తుందో కొడుకు అనుసక్తి అక్కడనుకోండి తండ్రి మహా ఆనందాన్ని పొందుతాడు అది అభేదం అంటారా కాదంటారా కొడుక్కి తనకి ఉండే అభేదాన్ని కొట్టి ఆనందాన్ని పొందుతాడు కంటే ఆనందాన్ని ఎలా పొందుతాడు అభేద రూపంగా పొందుతాడే గాని వీడు నా కొడుకు వారు పరీక్ష ప్యాస్ అంటే వారు పైకి వస్తాడు వారి నేను చూసి సంతోషిస్తున్నాను అనే భేదాన్ని మెయింటైన్ చేసుకోడు ఆ భేదం తర్వాత వస్తుంది కొడుకు పరీక్ష ఫస్ట్ క్లాస్ మంచి ర్యాంక్ లో వచ్చాడు ఆ ఇమీడియట్ గా కలిగేటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవంలో తనకి తన కొడుకే అభేదము అని తెలుపుతూ ఉంటుంది ఆ భేదాన్ని మళ్ళీ తర్వాత భేదం కింద మారిపోతుంది ఆ క్షణంలో భేదం కాబట్టి ఆ అదే ఆత్మభావము అంటే పుత్రాత్మభావము అంటే తనే తన పుత్రుడికి ఉంది అభేదము ఈ పుత్రస్థానంలో సర్వాత కాలం సర్వాత్మభావము ఆ హృదయ వైశాల్యం హృదయాన్ని విస్తరింపజేయాలి డైవర్స్ గని ఎంత వరకు విస్తరింపజేస్తాం మనము పెళ్లి కాకముందు తాను తన తన సుఖము యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్నాడండి హాస్టల్లో ఉన్నవాడు ఎలా ఉంటాడు నా చిన్ని కొత్తకి శ్రీరామరక్ష అన్నట్టుగా ఉంటాడు అంటే వాడు ఈజ్ సెల్ఫ్ సెంట్రెడ్గా ఉంటాడు మీరు హాస్టల్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవడం చూసారా ఒక రూపాయి అప్పిస్తాడు మళ్లీ అడిగి తీసుకుంటాడు డ్గా ఉంటాడు వివాహం చేసుకోగానే దాన్ని ఎక్స్పాండ్ వస్తాయి అహం ఆవాం వయం నేనల్లా మేమిద్దరము మేమిద్దరము ఆవా సంతానం కలబడి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసేసి అక్కడితో పులుస్టార్ పెట్టేస్తాడు పుల్స్గా పెట్టేస్తాడు ఇంక ఎక్స్పాండ్ చేయదు అంకేత మేము ఇంక కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాం ఇంక ఎక్స్పాండ్ చేయదు కాంపౌండ్ వాళ్ళకి ఏంటి సింపుల్ అంటే మై లవ్ అండ్ హియర్ ఇంకే దీన్ని నుంచి ప్రేమ అంటే అభేదం ప్రేమ అంటే అభేదానికే ప్రేమను ప్రేమ ఇంతకు మించి నేను ప్రేమించను ఇంతవరకు అభేదం కాంపౌండ్గా అలాగా ఆ ఫ్యా ఫ్యామిలీ అనేప్పటికీ అక్కడ పెట్టేస్తుంది సో ఫ్యామిలీ ఉండడం తప్పు కాదు ఫ్యామిలీ ఉండాలి కానీ ఫ్యామిలీ సిడ్ నాట్ గితమ్ ది బౌండరీ ఆఫ్ లవ్ దితం ది సెంటర్ ఆఫ్ లవ్ అక్కడి నుంచి లవ్ ఆ ప్రేమ అలా విస్తరించి విస్తరించి విస్తరించి సర్వులు ఆత్మరూపులే అనే ఆ జ్ఞానము అది ఉత్తమ పురుష సర్వాత్మభూత పరియటం ఇది కావాకం అయింది తర్వాత మంత్రంలో ఏముంది చూడండి జక్షత్ క్రీడన్ రమమాణ అని ఉంది జక్షత్ అంటే భోజనం చేయడం అంటే ఆట వినోదం రమమాణ అంటే డాన్స్ ఏదో స్త్రీర్వా స్త్రీలతో కూడి డాన్స్ చేయటం అంటే ఏదో పార్టీలు లేదు అంటే ఈ పార్టీలకి ఈ సందర్భం ఏంటంటే స్వర్గలోకం అని అభిప్రాయం ఇక్కడ స్వర్గలోకం టాపిక్ ఎందుకు వచ్చిందంటే కర్మ చేసిన వాడు స్వర్గాన్ని పొందుతాడు స్వర్గంలో రంభా ఉంటారు డ్యాన్స్లు పార్టీలు ఉంటారు ఆ విధంగా ఆ కర్మఫలాన్ని వర్ణిస్తారు దాన్ని మనస్సులో పెట్టుకుని దాని కంటిన్యూస్ కదా ఇది కర్మ ఉపాసన జ్ఞానం ఆ కర్మఫలములన్నీ మరి అయ్యో పాపములు ఇది లాగా ఏకాంతంలో లాగా ఉండిపోతాడేమో వీడికి ఏంటి చెప్పదు ఏమి ఉండవు ఏ భోగాలు ఉండవు అని అనుకుని భ్రమపడకండి ఈ భోగాలన్నీ కూడా వాడి భోగంలో వాడి ఆత్మానందంలో అంతర్గతములు అయి ఉంటాయి సుమా అని చెప్పడం కోసం కర్మ కర్మఠులు అంటే కర్మ కర్మ చేసుకున్న వాళ్ళు పొందే భోగాల్ని ఉపాసకులు పొందే కొందే భోగాల్ని కొన్నింటిని మెన్షన్ ఆ భోగాలన్నీ కూడా ఇతను భోగిస్తున్నట్టు ఇందువల్ల సర్వాత్మభూతుదవి ఉన్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి తండ్రి ఉన్నాడు కొడుకు ఆ చిన్నపిల్లారు ఆ ఐస్ క్రీమ్ కొనేసుకుని ఎంజాయ్ చేసేస్తుంటే తండ్రి తాను ఐస్ క్రీమ్ తినలేకపోయాను కొడుకు తినేసాడు అని అనుకుంటాడా అంటాడు అరేమనుకుంటాడు ఫీ లవ్ ఎంజాయ్ చేసాడు తను తినతున్నా ఎంజాయ్ చేస్తాడు ఎందువల్ల ఆ ఒక్క క్షణంలోనే అభేదం అనుభవానికి వస్తుంది ఆ క్షణంలోనే అనుభవానికి వస్తుంది వాళ్ళు ఐస్ క్రీమ్ తింటే నేను తిన్నట్టే అభేదం అనుభవానికి అది ఎంతోసేపు ఉండదు ఆ తర్వాత కొద్దిసేపు అయ్యేప్పటికీ అంటే రెండు మూడు సెకండ్ల తర్వాత ఏ వ్యక్తి మనం కూడా తింటే బాగుంది అనిపిస్తుంది అంటే అప్పటికే అభేదం పోయి మళ్ళీ భేదంలోకి వచ్చేసాడు అప్పుడు కొడుకు తినడానికి వీడికి అభ్యంతరం ఉండదు కానీ కొడుకే తిన్నాడు నేను తినలేదు అనే భేదం వచ్చేస్తుంది వచ్చేస్తే ఎరా ఎలా ఉందిరా అని ఏ బాగుంది కూడా తినండి అంటే సరే వన్ మోర్ యూజ్ అని అది వీడికి అలాగా కాబట్టి ఆ భోగం దగ్గర కూడా ఆ అభేదము ఎక్కడైతే మీకు అనుభవానికి వస్తుందో అక్కడ నేను వాడు అనే భేదం ఉండదు వాడని చూస్తే మనం అనుభవించినట్టు అంటే అదే మరి రహస్యం సో మన అయితే మరి ఈ ఇంత స్పష్టంగా ఇంత సత్యమై ఉండగా మనకి ఎందుకు అనుభవానికి రావట్లేదు నిత్యంగా అంటే మనము దేహము మనస్సు ఈ రెండింటి యొక్క భేదము చేత నిస్క్రీడవుతూ ఎందుకంటే దేహాల్లో భేదము స్పష్టంగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది మనస్సు అంతఃకరణంలో భేదము అనుభవానికి వస్తూ ఉంటుంది సో వీఆర్ మిస్లెడ్ బై ది డిఫరెన్సెస్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్ అండ్ దేడ్ బై వీడ్ ది వన్నెస్ ఆఫ్ ద లైఫ్ వన్నెస్ ఆఫ్ ద ఆత్మ దాని వన్నెస్ మిస్ అయిపోతూ ఉంటుంది బాడీలకి అలవాటుకుండా ఉంటుంది ఈ హ్యాబిట్కే అజ్ఞానం అని ఈ హ్యాబిట్ న్యూట్రలైజ్ చేయటానికే ఇలా పుస్త పొరుతూ ఉండాలి ఉపనిషద్వాస్ తెలు విచారని చేసి అందుకోసం ఈ పుస్తీ లేకపోతే భేదమైన సత్యం ఈ పక్షంలో ఈ పుస్తకీ ఎంత అనవసరం ఈ ద్వైతవాదుల యొక్క సిద్ధాంతాలున్నాయి చూస్తే రండి అత్యంత కష్ణమైన సిద్ధాంతాలు వాటిలో ఏమీ కారణం లేదు మనుషులను మిస్లీడ్ చేయటం దే డిస్ట్రిబ్యూట్ ఇగ్నరెన్స్ నథింగ్ మోర్ దాన్ దాట్ ఇగ్నరెన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోవడం తప్ప మరి ఇప్పుడున్న దానికి చెప్తున్నారు క్వచిత్ ఇంద్రాధ్యాత్మనా జన్వా భక్వచాన్ ఈ అదంతా కూడా జక్షత్ అనే దానికి వివరణ జక్షతంటే రెండు అర్థాలు నవ్వడం అని అర్థ నమ్ముతున్నవాడు అనర్థ హక్సత్ ఆయుధ ఏదో తినేస్తున్నాడు అనుకోండి హసన్ భక్ష్య ఈయన మరి నవ్వుతున్నాడు భక్షిస్తున్నాడు భక్షించడానికి ఏమిటి ఆనంద స్వరూపాన్ని గురించి చెప్పాలి కదా ఏమిటి భక్షిస్తున్నాడు అంటే ఉచావచాన్ భక్ష్యాన్ చాలా ఖరీదైన చాలా విలువైన రుచికరములైన భక్ష్యములను తినేస్తున్నాడు అంటే ఏమిటండి ఈ ఉంది అంటే ఇంద్రలోకాన్ని మీరు దృష్టిలో బట్టుకుని చెప్పండి స్వర్గలోకం స్వర్గలోకంలో ఇంద్రుడు ఇతర దేవతలు పుణ్యజీవులు వీళ్ళందరూ అక్కడ స్వర్గలోకానికి చేరతారు వేర అక్కడ ఏం చేస్తారు ఆనందంగా భస్యాలని తీరుతో నలుగుతో కలస్కారం చేస్తారు అలా మరి వాళ్ళకల్లా ఎందుకు చేస్తున్నారంటే కర్మఫల రూపంగా చేస్తారు బాగా ఇప్పుడు ఎంఎస్ చేసాయి ఎంఎస్ తో లేకపోతే ఏదో బాగా మంచి మార్కులతో అనే ఒక మంచి సర్టిఫికెట్ ఖరీద మంచి ఎక్కువ మార్కులు సంపాదించుకుని అమెరికాకి అప్లై చేసుకుంటే వాడు వేసా ఇస్తాడు ఆ వేసా తీసుకుని అక్కడికి వెళ్తే అక్కడ ఉద్యోగం ఇస్తారు ఎన్ఎస్ఐక ఆ ఉద్యోగం చేసుకున్నప్పుడు పార్టీకి వెళ్తే ఇంకా ఉన్నాం నువ్వు ఈ పిచ్చి వెస్టర్స్ లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు భోగప్రధానమైన జీవితం కలవాడు ఏమి చెప్పండి భారతదేశము స్పిరిచువల్ కంట్రీ ఈ నానాటికి కూడా వెస్ట్ లో వాళ్ళకి స్పిరిచువాలిటీ ఏంటి వాళ్ళకి దాని ఉప్పు కూడా తిరిగి వాళ్ళకి నో షూ అంచేతనే అరవై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఏళ్ళు వచ్చినా వాడు అలాగ వంగిపోయిన నడుముతోటి ఇలా ఇలా డ్యాన్స్ చేసే ప్రయత్నం చేస్తారు వాడికి మద్యాన్ని తిండి తిని ఏదో తిని మద్యాన్ని త్రాగి లేచి నిలబడి ఒక లేడీని పట్టుకుని ఇటు ఒకటి తిరిగితే గానీ అది వాడికి పురుషార్థం అక్కడికి వస్తాయి అది వాడికి పురుషార్థం ఇంకా అంతకంటే వాడికి పురుషార్థం ఒకటే ఎరగడం అలా ఉంటారు ఎంత ఏజ్ ఇచ్చినా ఆ మైండ్ సెట్ నుంచి వాడు బయటపడ్డాడు ఎందుకు తెలుసినా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ సరిహద్దు దెర్ ఇస్ నో ఆప్షన్ స్పెక్కి వెళ్తాడు ఏమీ ఉండదు అక్కడ అక్కడ ఏదో సమ్ సూపర్ స్టేషన్స్ ని వాళ్ళు డిస్పర్స్ చేస్తారు తప్పిస్తే అక్కడ వీటికి ఏ రకమైన ఆ విషయం ఎక్స్పాండ్ అవ్వడానికి ఆపర్చునిటీవే ఉండదు అక్కడ దాంతో దీనికి వాళ్ళకి మిలివింది కసి ఏదో పార్టీలు అన్నావు ఏదో యంగ్ పీపుల్ మిగిలి పీపుల్ ఏదో డిసేపు డాన్స్ చేసేది తిన్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎంత వయస్సు వచ్చినా బుద్ధి అలాగే ఉంటుంది కారణం ఏంటంటే ఇక్కడ ఆర్సన్ ఒకటి గీతని ఉపనిషత్తు అని దేవుడు అని దేవని ఏదో ఆర్సండి ఇక్కడ అక్కడ ఏమీ లేదు వాళ్ళు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు అంచేతనే ఎవరైనా నాలాంటి వెళ్ళి వేదాంతం గురించి మాట్లాడితే వాళ్ళు ముక్కు మీద వేలేసేస్తుంది మహాపేమతో వచ్చేసి రెండు నెలలు మూడు నెలలు సెలవులు వచ్చి కూర్చొని చదువుకుంటూ ఉంటారు చాలా శ్రద్ధగా యంగ్ మిడిల్ ఏజ్ ఓల్డ్ పీపుల్ రోహన్ కన్హాయ ఎదురుగుతుంది కదా మీరు క్రికెట్ ప్లేయర్ ఆయన బ్రదరు ఆయన పేరు ఏదో ఉంది ఆయన అతను కూడా కన్హాయ ఆయన పేరు గుర్తురావట్లేదు హీ వాజ్ మై స్టూడెంట్ ఫర్ అంబర్ ఆఫ్ ఇయర్ నవ్ హీ నో మోర్ అతను లేరు చాలా ప్రేమగా క్లాసెస్ అటెండ్ చేసేవాళ్ళు ఎంత ప్రేమగా అటెండ్ చేసేవారు అంటే ఆఖరికి అప్పటికే డెబ్బై డెబ్బై ఏళ్ళు వచ్చేసి కోర్సు ప్రారంభం అవుతుంటే ఆ టొరాటోలో ఉండేవారు అండి నేను వెళ్ళాను కూడా టొరాంటో వెళ్ళినప్పుడు విజిట్ చేశాను ఈరోజు మన అసలు ఈ బెస్ట్ స్కూల్ అతను అతను కుమార్తె ఎన్ని జంద్ర అనే పేరుతో తెలుస్తారు సో ఆయన ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు టికెట్ కొనుక్కో ఈ కోర్స్ అటెండ్ చేయడానికి మధ్యలో హార్ట్ అటాక్ ఏదో మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి కొద్ది రోజులు కోయారు నార్మల్ డెత్ ఎందుకు పెద్ద సఫర్ కూడా రాలేదు అయితే అడ్వాన్స్ వేగస్తున్న సెవెంటీయర్ సెవెంటీ ఈ ఆప్షన్ లేదండి ఎక్కడనో ఈ ఆయన క్రిస్టియన్ కదా ఒరిజినల్ గాను క్రిస్టియానిటీ ఆ క్రిస్టియన్ మిషనరీస్ క్రిస్టియన్ మతంలో ఎక్కడ లేదు ఈ ఆప్షన్ బైబిల్లో ఉంది బైబిల్లో ఉందని మళ్ళీ నాలని పొద్దున చెప్పాలి మీరు బైబిల్లో ఉందిరా బాబు హాట్ హేళని మళ్ళీ మనమే చెప్పినట్టు ఆయన మీకు ఒక్క మాట చెప్తున్నామని ఈ మిషనరీస్ ఉన్నారు వాళ్ళందరూ బైబుల్ తీసుకుని వచ్చి మన దగ్గర కూర్చొని పాఠం చదువుకుంటే బాగుపడతారు అది వాళ్ళకి బైబిల్ తెలుస్తుంది లేకపోతే వాళ్ళకి బైబిలే తెలియదు నేను బైబిల్ జరిగాను వాళ్ళకి నేను పాఠం ఇస్తే బైబిల్ మీద నేను ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది కానీ నేను ఇప్పుడు కొనే అతను ఇప్పుడే చేస్తున్నా అంటే ఇప్పుడు నేను చేశాను అనుకోండి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ మోసానికి నేను సపోర్ట్ చేసినట్టుగా అది రిస్కం అవుతుంది అంతేత ఆ పొరపాటు ఎప్పుడు చేయను బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు వాళ్ళు నేర్చుకోవచ్చు తప్పేనా కానీ వాళ్ళు అవి ఏం నేర్చుకోరు ఒక అజ్ఞానంలో పడిపోతూ ఉంటారు కానీ వాళ్ళలో కూడా కొంతమంది మహాత్ములు ఉంటారు ఎప్పుడు కూడా ఆల్ ఆర్ నన్ పాలసీ తప్పు ఆల్ ఆర్ నన్ థాట్ తప్పు వాళ్ళందరూ దుస్తులే అని ఎప్పుడూ అనుకోవద్దు బ్యాలెన్స్డ్ అప్రోచ్ గానే మాట్లాడాలి వాళ్ళలో సత్పురుషులు ఉంటారు జనరల్ గా ఆప్షన్ దొరకదు ఈ ఆత్మ అనే ఆప్షన్ దొరకదు ఇక్కడ ఆ కర్మవాదులు అక్కడ భోగాలను అనుసరిస్తూ ఉంటారు ఈ ఆత్ ఈయనకి ఈయన ఆత్మరూపుడుగా ఉంటాడు గనక ఈయన ఇంద్ర రూపంగా ఇంద్రుడి భోగాలను భవిస్తుంటే ఆ ఇంద్ర భోగాలన్నీ ఈయన ఆనందంలో ఇంక్లూడ్ అయిపోతాయి ఇంద్రుడు మొదలైన రూపంగా ఏ ఏ భోగాలు ఆయుధా భోజనాలు చేయడం ఇది ఏదైనా అని అనేది కూడా భక్ష్యానికి పెట్టాలి ఈప్ సితాన్ అంటే వ్యక్తిని కోరబడేది చాలా మంది నాకు ఇది కావాలి అది గద్దలాడి భోజనాలు చేస్తారు ఓ వృద్ధాశ్రమంలో కంప్లైంట్ చూపిస్తాను ఇట్లా కంప్లైంట్ ఓ వృద్ధాశ్రమం అయిన కంప్లైంట్ వారానికి ఒక్కసారి కూడా కోరికోరు లేకుండా పెడుతున్నాడండి మీదని కంప్లైంట్ చేస్తాం వృద్ధాశ్రమం వారికి ఎందుకండి ఆ కంప్లైంట్ అంటే మరి ఏం చేస్తాం ఈసితాన్ భస్యాన్ ఏవో కోరికలు కోరుకుంటూ ఉంటారు భక్ష్యాల గురించి కోరిక సో కాబట్టి దేవతలకు కూడా ఈ భక్ష్యం ఉంటే బాగుండను ఆ భక్ష్యం ఉంటే బాగుండను అని కోరుకుంటాను భక్ష్యాన్ని కోరుకోవచ్చు తప్పు కాదు ఎలా కోరుకోవాలి శరీరానికి మనస్సుకి ఆరోగ్యకరమైన భక్ష్యం ఏది అని కోరుకోవాలి ఈ భక్ష్యం ఉంటే శరీరానికి మంచిది మనస్సుకి మంచిది మనస్సుకి మంచిది అంటే సాత్వికాహారం అని అభిప్రాయం జనరల్ గా శరీరానికి ఏది ఆరోగ్యమో మనస్సుకు కూడా అదే ఆరోగ్యం ఏది శరీరాన ఆరోగ్యాన్ని చెడగొడుతుందో అది మనస్సును కూడా చెడగొడుతుంది దాని దాని లక్షణమైంది అది ఇది రూల్స్ కాబట్టి ఆ వివేకం గలవాడు సాధకుడు ఎటువంటి కోరుతాడు చాలా సరళమైన శరీరానికి ఆరోగ్యానికి సహకరించే భస్యాన్ని కోరుతుంటాడు ఆ మైండ్ సెట్ అది ఆ మైండ్ని ఆ విధంగా క్లీన్ తీసి నెవర్ మిస్ అయ్యిందే ఆహారంలో మీరు మిస్ అయ్యారనే ఆహారం మీద ఫోకస్ లేకుండా పోతుంది మీకు ఎదుర్కొండగా ఏది కొంత పుష్టి కలిగించే ఆహారం ఏది లభించినా అది ఆనందంగా భక్ష్యం చేసి అక్కడిగా ఆ పోసైపోతుంది అలాగంటే మైండ్ సెట్ వచ్చేస్తుంది వ్యూఆర్ఐ ఫ్రీ కష్టం ఫ్రీడము గొప్ప ఫ్రీడమ్ ఎందుకంటే చాలామంది భోజనాల విషయంలో చాలా బంధంలో ఉంటారు ఈ కూర ఉండాలి ఆ కూర ఉండాలి తాజా కూరలు ఉండాలి అప్పటికప్పుడు పొద్దున్నే ఎనిమిదింటికి వెళ్ళి కోసి తీసుకొచ్చి ఆ వంకాయలో వాటిని ఇలా అడ్డంగా కోసి దాంట్లోనేమో ఏవో పదార్థాలు పెట్టి చాలా తాజాగా వేయించి నూనె వేసి చేసి వడ్డించి ఇలాగా కండిషన్లు పెట్టి రోగాలు తెచ్చుకుంటారు తప్పిస్తే దానివల్ల ఉపయోగాలు లేదు రోగాలు వివేకవంతులు పండితులు కూడా ఇటువంటి వ్యామోహంలో ఉంటారు మీకు ఒక్కటే లెక్కండి ఆహారం దగ్గర చాలా కండిషన్లు ఎవరైనా పెట్టేది అంటే వాడు అజ్ఞానం దగ్గర ఎటువంటి కండిషన్ పెట్టినా సరే అలాగంటే కండిషన్లు పెట్టకూడదు నేను చిన్నప్పుడు ఒక స్వామీజీని చూసాను మా చిన్నప్పుడు ఆయన అంటారు పోపు నేతిలో వేరించి పెట్టాలి ఆయనకు చెప్తా ఆవుని అటువంటి కండిషన్లు పెడితే సరే తిరిగితే ఎక్కడో దొరుకుతుంది వెళ్లి తీసుకొచ్చి పెడతారు కానీ మీరు ఎప్పుడైతే కండిషన్ పెట్టారో ఆ మనస్సు విరిగిపోతుంది ంగ్ పర్సన్ అని భరించడం కష్టం ఏదో ఓ పూట భరించేసేసి దండం పెట్టేసి ఉదయం చేస్తుంది ఆవు నెయ్యి పోపు నాకు కావాలి అని ఎప్పుడైతే అన్నారో అప్పుడే ఇంకా ఆయనకు ఫిక్షణ దొరకడం మానిస్తే ఎవరు చేస్తారు ఫిక్స్లో వారం రోజులు ఫిక్షలు పెట్టారు ఏడు ఎనిమిది ఫ్యామిలీలు ఉన్నాయి బ్రాహ్మణ ఫ్యామిలీనే కావాల్సి ఉంటుంది కనుక ఏడు ఫ్యామిలీలు ఉన్నాయి వాళ్ళు పెట్టారు ఆ తర్వాత ఇంకా భిక్షించడం పిలవరు ఆయన భిక్కి కాదు నేను ఇంటికి భిక్కి వస్తానండి లేకపోతే మీరు నాకు దయచేసి ఫిక్స్కి ఇవ్వండి అడగడం కాదు అది న్యాయం న్యాయంగా కానీ ఎవరిలో వెళ్ళి ఆయన్ని పిలవాలి ఓకే ఇట్స్ ఓకే మేబీ ద ఐ డోంట్ మైండ్ బట్ ఇంకెవరు తెలవరు ఎందుకు తెలవరు అంటే చెప్తారు ఎలా స్వామిజీ ఉన్నారు ఎవరైనా ఫిక్స్కి పిలవంటారు అని మొహాలు అంటే ఆయన ఆవి అంటున్నారండి బాబు మా వాళ్ళు ఎట్లా అవుతుందని ప్రార్థ అది అనవసరం కదా ఎదుర్థ్యాలు ఆభసంతుష్ట అని గీతా జారుడి చెప్తూ ఉంటే ఆగునీయని పెట్టాల్సిన అవసరమే ఉంది ఆగునీయని అలాంటివి పెట్టకూడదు ఎనివే దేవతలకు కూడా ఈ చితములైన భక్ష్యాలు ఉన్నాయి అంటే వాళ్ళు కూడా బంధంలో ఉన్నట్టే ఎనీవే మన ఆత్మజ్ఞాన గురించి మనం మాట్లాడుతున్నాము కొంచెం డైవర్షన్ అప్పుడు కూడా అలా డైవర్షన్ చేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం సో ఆత్మజ్ఞానం గురించి ఆత్మజ్ఞాన సందర్భంలో ఐంద్రావు దేవతలకు లభించే భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఆనందంలో భాగమే ఆయన సర్వాత్మ భావంలో ఉంటాడు కనుక ఇక ఇంక్రీడన్ క్రీడన్ క్రీడన్ అనేది రమమాన ఇంకా అవి రెండు చెప్తున్నారు క్వచిత్ మనోమాత్రై సంకల్పాదేవ సముఖి బ్రాహ్మలౌకికైర్వా క్రీడన్న స్త్రి అది అన్ని తృతీయాది భక్తులన్నీ కలిసి అన్వయించుకోవాలి వచ్చిందంటే మరో చోట అయితే మరో సమయంలో ఇంకో రూపంగా పరమాత్మ భావంలో ఉన్నాడు కదా ఆయన ఆయన క్రీడన్న అంటే వినోదిస్తున్నాడు క్రీడ అంటే వినోదము ఎంటర్టైన్మెంట్ ఏంతో వినోదిస్తున్నాడు స్త్రీ మొదలైనటువంటి పదే మొదలైనటువంటి వాటితో వినోదిస్తున్నాడు అంటే డ్యాన్స్ డ్యాన్స్ అనేప్పటికీ స్త్రీ పురుషుడికి డ్యాన్స్ వాడు ఒక్కరోజుని డాన్స్ ఏం చేస్తాడు ఇది ఒక్కరికి డ్యాన్స్ చేస్తాడు సో అటువంటి వినోదము లేకపోతే ఆటి శబ్దం చేత ఇంకా ఏదైనా భోగాల్ని మనం పిక్చర్లో తీసుకోవచ్చు ఈ భోగాలు ఇవన్నీ బ్రాహ్మలౌకిక భోగాలు అంటే ఈ ఉపాసన చేసిన వాడు ఆ పుణ్యలోకాన్ని పొందుతాడు కేవలం కర్మాసలో ఏం పొందుతారు ఇంద్రలోకాన్ని పొందుతారు స్వర్గలోకాన్ని అక్కడ భోజనాలు తల్లి ఇంకా ఉపవాసన చేసి పై లోకానికి పొందితే అక్కడ ఏముంటాయి ఇంకా ఉన్నతములైన భోగాలుంటాయి ఆ భోగాలతో విమోదిస్తారు దీని మనం పెద్ద విచారం ఈ భోగములు ఇక్కడ ఈ భోగములు ఈ స్త్రీలు ఈ పురుషులు అక్కడ ఆ బ్రహ్మలోకంలో వీళ్లు పార్థివ శరీరము కలిగి ఉంటారా మనకు మళ్ళాగా లేకపోతే కేవలం చిద్రూపంగా ఉంటారా అని మనం బోలంతా విచారం చేశాం ఓ ఒక నెలవల్లనే విచారం మనం ఏమనుక అక్కడ అక్కడ నిర్ణయించాం అక్కడ చిద్రూపంగా ఉంటారు తప్పిస్తే పార్థివ శరీరం ఏమి ఉండదు ఎంత సాంద్రోజ్యంలో ఉన్నారు శరీరం ఉంటే దుర్గంధాది సమస్యలు వస్తాయని రాశారు సాంద్రోజ్యోప భాషలో సారణంగా రాశారు సో పార్థివ శరీరం ఉండదు చిద్రూపంగా ఉంటారు అదే అంటున్నారు మనోమాత్ర కేవలం మన సంకల్ప రూపములే ఇప్పుడు చూడండి మీరు డ్యాన్స్ చేస్తే ఎంజాయ్మెంట్ వచ్చిందంటే ఎగ్జామ్ ఇది యాదీసీ అన్నారు కాబట్టి అంటున్నారు మరేమీ కాదు డ్యాన్స్ చేసినప్పుడు మీకు ఎంజాయ్మెంట్ వచ్చిందన్నమాట ఇప్పుడు మీరు నేను ప్రశ్నతో చెప్పండి మీరు జాగ్రత్త అవస్థలో పార్టీకి వెళ్ళి ఒక అమ్మాయితో డ్యాన్స్ చేశారు మీకు ఎంజాయ్మెంట్ వచ్చింది స్వప్నంలో పార్టీకి వెళ్ళి అమ్మాయితో డాన్స్ చేసారు ఎంజాయ్మెంట్ వచ్చింది ఎంజాయ్మెంట్లో తేడా ఏమిటో చెప్పండి నాకు లేదే కదా ఎందులో నివప్నంలో ఉండేటువంటి పదార్థములు అది కేవలం మనోమాత్రము మనస్సు యొక్క వికారం తప్పిస్తే అక్కడ పార్థివత్వం ఏమి లేదు పృథివీ వికారం ఒక మధ్య మాంసకృతమైన దేహముని లేక ఇక్కడ భోగ సాధనములని కానీ అది ఏం లేదు అంటే దాన్ని బట్టి అర్థమేమైందండి ఈ భోగములు ఇవన్నీ కూడా మిథ్యా రూపములు కల్పితములు అని తెలియలేదండి జస్ట్ మీ మైండ్ నిజ్ చేసుకోరు సపోజ్ అది ఎవరో డాన్స్ చేస్తున్నారు నేను ఇక్కడ కూర్చో కూర్చుని ఉన్నాను హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉన్నాను అది మోహన్ వెళ్ళి కూర్చువెళ్ళని అనుకున్నాను ఇప్పుడు నా ఎంజాయ్మెంట్ లో వాళ్ళ ఎంజాయ్మెంట్ ఇంక్లూడ్ అయినట్టనట్టంక్లూడ్ అయిందండి ఇట్ ఈడ్ ఇట్ ఈ నాట్ ఓన్లీ ఇట్ ఈ మచ్ మచ్ మోర్ దాన్ ఎందుకో తెలుసిన డాన్స్ చేస్తే గానీ వాడికి ఎంజాయ్మెంట్ లేదు డ్యాన్స్ చేయకపోయినా ఐఎమ్ హ్యాపీ అండ్ కలిసే కాబట్టి కాబట్టి ఫ్రీడమ్ యుడ్ టు అది రమమాన ఏదో ఒక వినోద కార్యక్రమంలో మాల్గొంటేనే మీకు వినోదం లభిస్తుంది అంటే దాంట్లో ఫ్రీడమ్ లేదు బంధమైనది ఏ వినోద కార్యక్రమంలో పాల్గోకుండానే Then I am happy in myself, and I don't have any problem when others participate in it because ultimately nobody is a other than Atman. In that way, when you dance to the dance, you have to be serious, you have to be serious, you have to be serious, you have to be serious. Atmavadi or atmavadi, or atmavadi, or atma jhyanangalaballu, వాళ్ళు అన్నింటినీ ఓ నలుగురు వేసుకుంటారు బికాస్ అల్టిమేట్లీ అట్ ది లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆర్ ఇన్ అందుకే వేదాంతంలో ఇది జరిగిపోర్ట్ సమాఫ్ ది కాన్సెప్ట్ గట్టిగా ఉంటాయి వేదాంతంలో ఏది నిఘా అన్నింటినీ కొట్టుకోవాలి కొంతమంది హ్యాండిల్ చేయలేరు సర్వ నిషేధాన్ని హ్యాండిల్ చేయలేదు రాగద్వేషాలు ఉండకూడదని ఏనంటే ఒక యంగ్ మ్యాన్ లేచి అసలే అసలే రాగద్వేషాలు లేకపోతే బతకడం కష్టం కదా అన్న అంటే నేను అన్నాను బతకడము అనే పదానికి ఒక డెఫినేషన్ ఉంది నీ మనస్సులో ఆ నువ్వు అన్నావదే అంతకంటే ఇంకేం ఆ బతకడము అనే దాన్ని కొంచెం నువ్వు రిఫైన్ చేసుకోదలుచుకో రిఫైన్ చేయగలిగితే విఆర్ ఓపెన్ ఫర్ దాట్ దెన్ నువ్వు రాగద్వేషాల మీద ఒక విచారం చేయటానికి నీకు అవకాశం లభిస్తుంది నీకు యోగ్యత ఇప్పుడు ఆ యోగ్యత లేదు ఎందుకు లేదు బతకడము అంటే ఫలానా విధంగా ఉండాలి అని ఒక ఫిక్సేషన్ లో ఉన్నావు ఇది అంటే లేకపోతే నా భార్య నన్ను నదిలి బారేస్తుందనో లేకపోతే మా ఆఫీసర్ నన్ను డ్రైవ్ చేసిస్తాడనో ఏదో ఫిక్సేషన్ లో ఉంటాడు లేకపోతే ఈ అమెరికాలో ఒక అమెరికా వేసిన ప్రశ్న ఈ అమెరికాలో ఎవరు కూడ సెల్ఫీ పాడిదేశాలు మనం బతకలేమనో ఏదో ఒక సిక్స్ మీరు ఫిక్సేషన్ లో ఉంటాడు ఆ ఫిక్సేషన్ లో ఉన్నంత కాలం రాగద్వేషాలు అవసరమా అనవసరమా అని విచారం చేస్తే ఓపెన్ మైండ్ ఉండదు అసలు నేను అన్నమాట చెప్తా ఆ బ్రతకడం అంటే ఏ నువ్వు అర్థం చేసుకున్నప్పుడే దాన్ని షిఫ్ట్ చేయడానికి సిద్ధపడినప్పుడే నువ్వు ఈ సత్యం మీద నువ్వు నా నేను చెప్పింది తెలుసుకోగలుగుతావు కాబట్టి తెలివే ఈ విధమైన వినోద కార్యక్రమాల వల్ల కలిగే కాలా అల్పమైన ఆనందము ఆనందం కూడా ఈ ఆత్మజ్ఞానం యొక్క ఆనందంలో భాగమే తర్వాత రమమాన మన సైవ ఇతను రమమానహ అనే పదం ఉన్నది రమమానహ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాడు అంటే సాధనాలు ఏం అక్కల్లా మనస్సుతో ఎంజాయ్ చేసేస్తుంది కాబట్టి పిల్లవాడు పాలోచించండి దీంతో పడుకుని ఉంటాడు ఉయ్యాలలో పిల్లవాడు ఉంటాడు ఎంత ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడండి లైఫ్లో నేను చూడండి అద్భుతంగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు లైఫ్ ఇవాళ్ళ పిల్లవాడు ఎవరిని చూసినా నవ్వేసి ఎంజాయ్ చేసేస్తాడు ఆటలు కేవలం నేడుస్తాడు కొంచెం పాలు ఒక్క హండ్రెడ్ ఎంఎల్ పాలు కడుపులో పోసేస్తే ఇంకా ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్లో ఇంద్రాదుల ఎంజాయ్మెంట్లు మీ పార్టీల ఎంజాయ్మెంట్లు భోగాలు అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి ఎంజాయ్మెంట్ ఇంకేదంటారు ఏది వచ్చి ఎంజాయ్మెంట్ Do you know what is his enjoyment? He doesn't depend upon anything outside for the happiness. That <laughs> <laughs> inner happiness, that's all reflect on the pure mind-love. When he comes <laughs> to his wife, he will interview him. He will interview him. He will interview him. He will interview him. He will be the principal. ఎవడో నువ్వు అంటాడు నీ పేరు ఎవరు ఆ ప్రిన్సిపాల్ని లెక్క చేయడు తల్లిదండ్రులు ఉనికిపోతూ ఉంటాడు ఆ ప్రిన్సిపాల్ సీట్ ఇస్తాడో ఇవ్వడో దిగాడు నాకు సీట్ వస్తుందో రాదో అనేటువంటి ఫీలింగ్ వాడికి ఉండనే ఉండదు వాడు హ్యాపీగా ఉంటాడు కేజీ టూ వచ్చేప్పటికీ వాళ్ళు కాంపిటీషన్ ఇదనే కష్టపడి ప్రవేశపెట్టేసి దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ప్యూర్ జాయ్ ఇన్ హిస్ లైఫ్ వాడు ఎప్పుడైనా గీతా ఉపనిషత్తులో చదువుకుని తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే వాడి ప్రారంభం బాగున్నంత పని వాడు చేస్తే మళ్ళీ అటువంటి రీజన్లెస్ హ్యాపీనెస్ అంటారు హ్యాపీనెస్ వితౌట్ రీజన్ హ్యాపీనెస్ ఫర్ ఎ రీజన్ అంటే వాడికి అది బంధం అయిపోయినది ఎంతో స్వాతంత్ర్యం ఎక్కడ ఉంది లేదు హ్యాపీనెస్ వితౌట్ ఎనీ రీజన్ ఐ హ్యాపీ ఎస్ ఐఎమ్ హ్యాపీ వైజ్ దెర్ ఈస్ నాట్ వైజ్ ఐఎమ్ హ్యాపీ బికాస్ ఇట్ ఈస్ మై నేచర్ హ్యాపీనెస్ ఈస్ మై నేచర్ నా స్వరూపం గులాబీ పువ్వుని నువ్వు ఇంత పరిమళంగా ఉన్నావని ఎవడైనా అడుగుతాడా అడిగితే ఎందుకు నా స్వభావం అదంతే నా స్వరూపము స్వభావం అది ఆత్మజ్ఞానం యొక్క లక్షణం మనస్తైవ ఏ సాధనాలు ఏమక్కర్లేదు తమమాణ తర్వాత అక్కడికా వాక్యం అవుతాయి తర్వాత ఏముంది నోపజనము స్మరణం అండి అంటే ఉపజనమును స్మరించడు ఉపజనం అంటే ఏమిటి ఆయనే చెప్తారు నోపజనం నా పక్కన పెట్టి ఉపజనంకి అర్థం చెప్తున్నారు నోపజనంకి అర్థం చెప్తున్నారు అనుకున్నారు నోపజనంకి చెప్పక్కర్లేదు నా పక్కన పెట్టి ఉపజనం ఈ నాని తీసుకెళ్లి వెర్గలో తిట్టుకోవాలి స్మరణ దగ్గర సో ఈ నాని మళ్ళీ వెర్గ దగ్గర మళ్లీ పెడతారు ఆయన ఇక్కడ నాని మంత్రంలో ఉన్న వరుసలో పెట్టారు మళ్ళీ వెర్గ దగ్గర పెట్టి ఇంకోసారి పెడతారు తన్న అంటే అక్కడ ఉన్న నాన్న ఇక్కడ పెట్టారు అన్నమాట అది హాస్యకారుల శైలి ఎలా అంటే దేహము అని అర్థం అంటే దేహం ఎలా అయిందో చెప్తున్నారు స్త్రీ పుంసయోహం అన్యోన్యోపగమైన జాగతే దేహము దేహమునక ఉపజనం అనిపారు ఉపా అంటే కలయిక చేత పుట్టిది స్త్రీ పురుషుల కలయిక చేత అన్యోన్యము పరస్పరము కలయిక చేత పురుతుంది గనక ఈ దేహానికి ఉపజనం అనిపారు దీన్ని ఉపజన శబ్దాన్ని ఇంకో రకంగా వర్ణించవచ్చు ఆత్మభావేన వా ఆత్మసామీత్యేన జాయతే ఇప్పుడు ఆత్మ చైతన్యం ఉంటుంది నిద్రలైపోయినప్పుడు ఆత్మ చైతన్యం ఎలా ఉంటుంది అస్థి రూపంగా ఉంటుంది ఈజినెస్ రూపంగా ఉంటుంది ఆ ఈజినెస్ కి మొత్తం జగత్తుంతా తర్వాత తోడవుతుంది అయితే జగత్తు తోడవడానికి ముందు తోడయ్యేది మనస్సు దేహాన్ని ముందు చాలా దగ్గరగా తోడవుతుంది జగత్తు తర్వాత తోడవుతుంది జగత్తుని నాది అనుకుంటాడు మనస్సుని దేహాన్ని నేను అనుకుంటాడు ఎందుకు నేను అనుకుంటున్నాడు ఆత్మజీవిత ప్రకాశంలో మొట్టమొదట ప్రకాశించి చాలా దగ్గరగా అనుభవానికి రావడం చోట మై హ్యాబిట్ దగ్గరగా ఉండే ఆత్మభావంతో ఆత్మకు సమీపంగా ఇది ప్రకాశిస్తుంది కనుక వ్యక్తమవుతుంది జాయితే అయితే పుక్కుతుంది అంటే నిద్రలేసినప్పుడు వీడు కుడతాడండి నిత్య సృష్టి నిత్య ప్రళయం నిద్రలేసినప్పుడు కుడతాడు ఇప్పుడు నిద్రలేస్తూనే ఆ పర్సనాలిటీ పుడుతుంది నిద్రపోగానే ఆ పర్సనాలిటీ అవసరం అంటే నిత్య సృష్టి నిత్య ప్రళయం నిద్రలో ఆ మధ్యలో ఉండదు ఆ పర్సనాలిటీ కొడుకు నిద్రపోతున్నానండి ఆయనంటే పోన్లేదు బాబు కొద్ది విసుగు లేదు గదిలాటలు లేకుండా మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు అత్తపో అంటే నిద్రలోకి వెళ్ళినప్పుడు లేదు నిద్రలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ ఉందంటే ఇంట్లో వాళ్ళకి మతిపోతుంది వీళ్ళ కొంత రెస్పాయింట్ దొరకాలంటే వాళ్ళు నిద్రపోవాలి కొంతమంది ఎలా ఉంటారు కోపిస్తూ వాళ్ళు ఒళ్ళు రేబోబో నిద్రపోయాడు కొద్ది రోజు కొద్ది గంటల సేపు మనం విశాఖగా ఉండొచ్చు అని ఇంట్లో వాళ్ళు అవసరం ఎందుకంటే నిద్రపోయేప్పుడు పర్సనాలిటీ పోతుంది అంటాయి జస్ట్ ఇదే సరే మొన్నడు పుడుతుంది ఆ ఆత్మ సమీపంగా పుడుతుంది కనుక ఈ దేహమునకు ఉపజనం అనకాపజనమును అంటే ఈ శరీరాన్ని స్మరించాడు ఆత్మత్యా అంటే దాని అర్థం ఏంటంటే తస్మరణే హీ దుఃఖమే సార్ దుఃఖాత్మకత్వా దేహాన్ని స్మరించేహమునందు ఆత్మస్మృతి ఉండదు అంటే హీ డజంట్ ఫీల్ యాజ్ బాడీ ఎందుకంటే దేహాన్ని స్మరిస్తే నిజ మీద దుఃఖం తప్పించండి నేను దేహము అనగానే ఆ దేహానికి అనేకములైన కోరికలు ఉంటారు దేహాన్ని బట్టి వచ్చే కోరికలు కోకొల్లలుగా ఉంటారు కిండి మీద కోరుకుంటుంది ఇంకో రకం కోరుకుంటుంది ఇంకో రకం కోరుకుంటుంది దేహ ప్రయుక్తములైన ఈ కామనల కోసం జీవితం అంతా కట్టు పెడతాడు ఎప్పుడైనా మనసు ఒక్క ప్రజలు నుంచి దేవుడి వైపు అక్కడ కూడా ఈ కోరికలు మూత వేసుకుపోతాయి కాబట్టి దేవాలయంలోకి వెళ్ళేటనే కాని కానీ వీడి పర్సనాలిటీ ఏం ఇంప్రూవ్మెంట్ లేదు కన్వీనియంట్ భక్తి చెప్పాను కదండి కన్వీనియంట్ భక్తి అని సో అది వీడి కన్వీనియన్స్ ఉంది కనుక వీడికి అడ్వాంటేజ్ ఉంది కనుక భక్తి చేస్తారు లేకపోతే భక్తి లేదు నా పేదండి అనిదే సో దేహాన్ని స్మరించాడు అంటే గుర్తు చేసుకున్నాడు అంటే దాని అర్థం ఫీలింగ్ యాస్ బాడీ యాజ్ బాడీ ఫీల్ అయ్యేంటే ఆ బాడీ ది ఫుల్ ఆఫ్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం మోకాలు ప్రాబ్లం కడుపు చిన్న ప్రేవులు ప్రాబ్లం పెద్ద ప్రేవులు నా తర్వాత అన్ని ప్రాబ్లం దేహంలో ప్రాబ్లమ్ కాని ఆస్పెక్ట్ ఏమైనా ఉంటుందా అన్ని ప్రాబ్లం ఒక మెడికల్ మేళా పెట్టారు మెడికల్ మేళా అమెరికాలో ఒక్కొక్క బూత్ ఒక్కొక్క స్పెషాలిటీ కొంతూత్ ఫస్ట్ బూత్ కోడాలజీ అని బూతు కోడాలజీ అంటే కాళ్ళ యొక్క కాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కోడా పాద రిలేటెడ్ దానికి వాడి వైద్యులు వాడు పాదాలకే వైద్యులు మణికట్టు వరకేనే వాడి వైద్యం ఇంకా పైన వాడి వైద్యమే రండి ఆ తర్వాత బూత్ ఆర్థరైత్య మోకాళ్ళ బూత్ తర్వాత ఆర్థోపీడిక్ బూత్ ఇంకా తర్వాత నెసరాలజీ యూరాలజీ డైనికాలజీ తర్వాత గ్యాస్ట్రో ఎంటిరాలజీ దాంట్లో మళ్ళీ సర్జికల్ ఫిజికల్ ఫిజీసీ ఉన్నా ఇంకా ఈ రకంగా దాంట్లో మళ్ళీ సైకయాత్రి దాంట్లో మళ్ళీ సైకయాత్రిలో స్పెషలైజేషన్ కావ్ సైకోరాపి అదొక బూత్ ఈ రకంగా అరవయో డెబ్బైయో బూతులు లెక్స్పోయింది అరవై డెబ్బై డెంటిస్ట్ డెంటిస్ట్లో కూడా మళ్ళీ దాంట్లో ఆర్ధో ఆర్నాడాలజిస్ట్ అని ఎవరో ఉన్నాడు నేను ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను పన్ను పోతుంది అందరికాల వెళ్తే నిన్ను ఆర్థోడాంటిస్ట్ దగ్గరికి స్పెషలిస్ట్ కి రిఫర్ చేస్తాను నేను నువ్వే స్పష్ట వరకు నీ దగ్గరికి వస్తే నువ్వు స్పష్ట దగ్గరకు పంపిస్తే ఏమైనా అన్యాయంగా ఉంది నేను ఎక్కడ పెరుగుతాను దేశం దేశం నువ్వేదో దీన్ని సెటిల్ చేసి పంపించలేయా అంటే నేను సెటిల్ చేయాలంటే పీకేస్తాను ఆ పనికి నీకు నాకు కూడా సమస్య లేదు ఆ పనికి సరే అది రెడీ సరే ఎస్ వాడికి బెంగా అమెరికాలో ఎవరు పింపించుకోడు ఇండియాలో అయితే అసలు ఇన్ని ప్రశ్నలు అడగకుండా మొట్టమొదటి కాదు అలా కాదు అక్కడ మళ్ళీ ఒక సపరేట్ ప్రభారం దాని మీద సంతకాలు పెట్టించుకుని పక్కన ఒక సర్జన్ పెట్టుకుని అంటే ఏదైనా కొంత టిష్యూస్ కనుక బ్రేక్ అయితే ఆ సర్జన్ ఇది పెట్టుకుని ఒక ఇంజక్షన్ రెండో ఇంజక్షన్ ఇచ్చి మీరు సేఫ్ గా ఉండండి మీకు ఏమీ కష్టం కలగదు మీకు ఏదైనా కష్టం కలిగి చెయ్యి ఎలా అనండి అని సూచనలు ఇచ్చి బయట కట్టి ఇది చేసి ఇలా ఇలా లాగి మీకు ఎద్దులు పెట్టండి వాడ అయితే ఈ పాటికి పది పండ్లు పీపుల్ పది పండు వరస ఫీవర్ పీపుతారు గాంధీ హాస్పిటల్ తెలుస్తుంది మీద ప్రతివాసం కోసమే ఇంజెక్ట్ పీకు వాడే అంటే ఇది దేహంలో ఏ భాగాన్ని ముట్టుకున్నా సమస్య సమస్య లేని భాగం లేదు దుఃఖాత్మకత్వ సమస్య ఎందుకంటే మనం దుఃఖం అనుభవించడం కోసమే ఈ దేహాన్ని తయారు చేస్తున్నాం కర్మలని చేసి సో ఈగో బేస్డ్ యాక్షన్స్ చేసి చేసి చేసి ఆ కర్మలను అన్నింటినీ పోగేసుకుని ఆ కర్మఫలాలను అనుభవించడం కోసమే ఈ దేహాన్ని తయారు చేసుకున్నాం కర్మఫలం అంటే ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ఎలక్ట్రిసిటీ అంటే ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ఒకటే ఉండదు కానీ ప్రిడామినెంట్లీ దుఃఖరూపమే తప్పిస్తే దేహంలో ఏముంది దీన్ని దుఃఖరూపం కాకుండా ఎలాగే చేయడం అంటే దేహాత్మ భావం నుంచి పైకి వెళ్ళాలి దేహాత్మ భావం నుంచి పైకి వెళ్లాలంటే ఫస్ట్ కండిషన్ ఏదో తెలుసు అండి దేహం ఆరోగ్యంగా ఉండాలి దేహం ఆరోగ్యంగా లేకపోతే మిమ్మల్ని ఇట్ విల్ హోల్డ్ బ్యాక్ మీ కడుగులో పోట్లు వస్తూ మీరు ఆత్మ ఆత్మనిష్టం చేయలేదు ఓంకార ధ్యానం చేయలేదు ఏ ధ్యానమూ చేయలేదు ఆ కడుగులో పోటీనే అలా దానితో ఫిక్స్ అయిపోయి కాబట్టి కడుపులో పోటుకు వెంటనే ట్యాబ్లెట్ ఏదో వేసుకుని దాన్ని సిట్రైట్ చేసిన తర్వాతనే మళ్ళీ మీ మీ సాధనం ఉంటుంది కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకున్నవాడు దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి రెండో కండిషన్ ఏమిటంటే మనస్సును ఆరోగ్యంగా పెట్టుకోవాలి మీరు మనస్సుని అపవిత్రం చేసేసుకుని ప్రతి వారితో దెబ్బలాట్లు పెట్టుకుని ఇళ్లల్లో పురుగులు కోడళ్ళు ఇలాగే ఉంటాయి చాలా సస్మనంగా ఉంటాయి అది ఎండ్లెస్ కూడా అదేం పూర్తవో మొదలై ఎక్కడతో ఇది అయింది కదా అంటే ఇంకో అరడదని మొదలై మొలుసుకొస్తాయి అలా కొత్త కొత్త కొత్త కొత్తగా పుట్టుకొస్తాయి చిక్కు మూడులు ఉంటాయి ఇటు తాజు లాగితే అటు చిక్కు వస్తుంది అటు లాంటివి ఇంకొస్తుంది ఇస్తే ఒకే దఫాలో కట్టి సలు పారాయగలుగుతారు కానీ ఒక పోగు తర్వాత ఒక పోగు తీసి అన్నీ కెట్రై పుట్టించుకోవడం అలాంటిది ఉండదు అలాంటిది ఉండదు కాబట్టి విరక్తంగా ఉండి మనస్సుని చాలా పవిత్రంగా పెట్టుకోగలిగితే మాత్రమే మనస్సుకు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాయి కాబట్టి శరీరం దుఃఖాత్మకం దాని మీద ఆత్మభావం పెట్టుకోకూడదు దీని మీద ఒక చిన్న ఇది ఏళ్ల నుండి క్లాస్ ఓం పూర్ణముదస్ పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యుతే పూర్ణస్థ పూర్ణమాదాయ పూర్ణమేవాద శిష్యుతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దశీస్థాపణమస్తు ఎల్లుండి క్లాస్ అంటారు రేపద మాదే